సహనౌునక్ సహవీకరవై తేజస్వినీతమస్ మావిషావై ఓం శాంతిశాంతిశాంతి యం ప్రకాశతే బ్రహ్మా ప్రత అయ పిండవత్వ్ అంటే ఏ విధంగా ఒక బంతి ఇనప ముద్ద దాన్ని అగ్నిలో పడేస్తే ఆ అగ్ని పిండం లోపల కానీ బయట కానీ అంతటా అగ్ని వ్యాపించి దాని యొక్క స్వరూప స్వభావానంతా కూడా విస్తరింపజేస్తుంది ఇక మన కంటికది నిప్పుముద్దలాగానే కనిపిస్తుంది కానీ ఇనప ముద్దలాగా కనపడదు అని ఇక్కడ మనకు ఒక ఉపమానమిస్తూ సరే అయితే అక్కడ ఉపమానంలో ఒక చిన్న ఇబ్బంది ఉంది అగ్నివేరు ఇనప వేరు అందుకనే ఆ ఇనప అగ్నితో కలవకముందు నల్లగా ఉంది చల్లగా ఉంది అగ్నితో కలిసిన తర్వాత ఎర్రగా ఉంటుంది వేడిగా ఉంటుంది ప్రకాశిస్తుంది అంతకుముందు దానికి ప్రకాశం లేదు ఇప్పుడు అదేంటి మారిపోయింది ఏదైతే ఒక విషయం ఒక వస్తు మార్పు చెందిందో అంటే తన గుణాన్ని తను విడిచిపెట్టుకుందో అది మార్పు చెందింది అంటే స్వరూప పరిత్యాగేన అంటే దాని యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టడం వల్ల మహాదోషం సంభవిస్తుంది మళ్ళీ ఏమైపోయింది ఆ ఇనుపు ముద్ద ఆ నిప్పుము ముద్ద దాన్ని పట్టికల్ నీళ్ళలో పడేస్తే లేదు కాలక్రమంలో అలా ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు వదిలేశారనుకోండి దాన్ని చూడకుండా ఏమైపోతుంది మళ్ళీ ఆ వేడి తగ్గిపోతుంది ఆ ఎర్రని వర్ణం పోతుంది ప్రకాశించేటువంటి స్వభావం పోతుంది మళ్ళీ ఏమైపోతుంది నల్లగా అవుతుంది చల్లగా అవుతుంది ప్రకాశించకుండా మామూలుగా ఉంటుంది అంటే మళ్ళీ పూర్వస్థితికి వచ్చింది ఏదైతే మార్పు చెందిందో మళ్ళీ మార్పు చెందకుండా ఉండదనేటువంటి నియమం ఏమిటి ఇక్కడ ఏదైనా ఒకసారి మార్పు చెందితే అలా పరిణామం చెందుతూ ఉండవలసిందే అలాగనే ఇక్కడ ఆత్మ ఆ నేను నేను అనేటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు ఇక్కడ కల్పన ఉండేటువంటిది పరమాత్మ స్వరూపము కేవలం శుద్ధమైన స్వరూపమే ఇప్పుడు ఆ పరమాత్మ స్వరూపమైనప్పుడు ఈ కనిపించే జగత్ ఏమిటి పరమాత్మ నుండి జగత్తు పుట్టింది అని అనేటువంటి శబ్దం అబద్ధం పరమాత్మ నుండి పుట్టింది అంటే ఎప్పుడైనా నుండి అనేటువంటి శబ్దం వాడామనంటే అర్థం తండ్రి తల్లి నుండి కొడుకు పుట్టాడు కదా తండ్రి తల్లి వల్ల కొడుకు పుట్టాడు అన్నారనుకోండి ఆ నుండి వల్ల అనేటువంటి శబ్దాలు వాడుతున్నామే విభక్తులు దానివల్ల అనర్థం ఏంటంటే ఇక్కడ వాడితే తల్లి తండ్రి వల్ల కొడుకు పుట్టాడండి మా వల్ల పుట్టాడండి అన్నారనుకోండి మా వల్ల పుట్టాడు అంటే పుట్టినవాడు పుట్టించిన వాళ్ళు ఇద్దరు కూడా వేరు అలాగనే బ్రహ్మ నుండి జగత్తు వచ్చింది అనంటే బ్రహ్మ వేరు జగత్తు వేరవుతుంది ఎప్పుడైతే ఒకసారి ఆ వేర్పాటుతనం వచ్చిందో ఇంక మళ్ళీ భేదం వస్తుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు ఈ జగత్తు వేరు పరమాత్మ వేరు ఎప్పటికీ కాదు ఎలాగా ఎలాగానంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఏ విధంగా అల వేరు కాదో బుడగ వేరు కాదో ఆ నీటినే మనం సముద్రము అల బుడగ నురుగు అని ఇన్ని పేర్లతో పిలుస్తున్నామో ఇన్ని నామరూపాల వికల్పాలు దానిమీద కనిపిస్తున్నాయో ఇవంతా కూడా శుద్ధమైన జలమే తన స్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పటికీ జలం మాత్రమే ఈ వికల్పాలు ఈ పరిణామాలు లేవు కాబట్టి ఇక్కడ దాన్ని ఎలాగండి మనం గుర్తించాలి ఈ జగత్తు పరమాత్మ యొక్క వికల్పము పరమాత్మ నుండి వికల్పం చెందింది ఒక కల్పన అనేటువంటిది వికల్పము వి కల్పము అంటే ఏంటి కల్పన వి అంటే ఏంటి విశేషమైన కల్పన అని అర్థం అర్థమైందే విశేషమైన కల్పన ఈ జగత్తు అందుకనే అచింత్య రచనా శక్తి మాయా అంటే మాయ యొక్క శక్తి చాలా గొప్పది ఎవరు ఊహించలేము అది అంత గొప్పగా ఉంటుంది మాయ యొక్క శక్తి అసలు మనం ఊహించలేము కాబట్టి ఇక్కడ ఈ జగత్తు పరమాత్మ కంటే అన్యం కాదనేటువంటిది జగత్తు పరమాత్మ ఎందుకు సత్యాన్ని మరొక మారు ప్రతిపాదన చేస్తే ఇక్కడ అంటారు జగద్విలక్షణం బ్రహ్మా ్రహ్మోన్యన బ్రహ్మాన్యన్మిత్యా జగద్విలక్షణం బ్రహ్మా బ్రహ్మణ స్టేట్మెంట్ చూడండి జగద్విలక్షణం బ్రహ్మ ఇక్కడ జగత్ అన్న అనొచ్చు ఏతద్విలక్షణం బ్రహ్మ అనొచ్చు పాఠాంతరం ఏతద్ధంటే ఇది కనిపించేటువంటిది దృశ్యమానమైనటువంటి జగత్ ఏతద్ ఇది ఇది ఇది అనేదైతే గుర్తిస్తున్నారో ఇదంతా కూడా జగద్విలక్షణం బ్రహ్మ ఇదంతా జగత్ ఇది ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్ళారు బుడగను చూశారు ఏ ఈ బుడగ కంటే విలక్షణమైందిరా అలని చూశారు అలకంటే నీరు విలక్షణమైంది కాబట్టి ఇక్కడ అల నీరు కాదు బుడగ నీరు కాదు ఎందుకని నీటికి నామరూపాలు లేవు అవునా కాదా ఈ నామరూపాలు లేవు కానీ వ్యాపించి ఉన్నటువంటి సత్పదార్థమంతా నీరే కాబట్టి జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత అంటే ఈ జగత్తు కనిపించేటువంటి దృశ్యమాన జగత్తుండే దీనికంటే బ్రహ్మ విలక్షణమైనటువంటి వాడు ఎందుకు ఈ విలక్షణ శబ్దం వాడారు అంటే ఈ జగత్తుకి ఒక లక్షణం ఉంది ఏమిటా లక్షణం పుట్టడం జా ఉద్భవించడం గా గతించడం ఏదైతే క్షరస్వభావం అయిందో ఈ జగత్తు దాని లక్షణం కాని పరమాత్మ ఎవరు బ్రహ్మ అక్షరం బ్రహ్మ పరమం నేను చూసామా అక్షరం బ్రహ్మ పరం కాబట్టి ఆ పరం బ్రహ్మ ఏదైతే ఉందో అదేంటి అక్షరం ఈ జగత్తేంటి క్షరం నశించిపోతూ ఉంది కనిపించింది అని అంటే అది నశించిపోయిందని అర్థం య దృశ్యం తన్నశ్యం దృశ్యత్వాత్ ఘటవత్ మన కంటికి కనిపించిందంటే అది నాశనం అయిపోతుందని అర్థం అదేంటంటే కంటికి కనిపిస్తే నాశనం ఏంటి మనకు తెలియదు అనుకోండి అది నాశనమైందో పుట్టిందో మనకేం తెలుసండి లేదు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను ఏమండి ఒక గగబుగాయ్ అని ఉందండి అదేంటి స్వామీజీ మీకు తెలీదా తెలీదండి గగబుగాయ్ అలాంటిది ఒకటి ఏంటండి అసలు అది ఏంటి పదార్థమా మనిష వస్తువా ఉద్దేశమా ఏంటది అది గగబుగా ఏంటండి అది అదేనండి అది ఏంటది అదండి మరి నేను చెప్పలేకపోతున్నానండి అంటే అది మీకు తెలియదు ఇప్పుడు అదేమిటో అది ఉందా అది నశించిందా అది లేదా దాని మీద మీరు ఏం విచారణ చేస్తారు లేదు ఏదైతే మీకు గ్రహణం అయిందో దేన్నైతే మీరు చూసారో పరిపూర్ణానంద స్వామిని ఇప్పుడు చూశారు డిసెంబర్ ముప్పై ముప్పై తారీఖు వరకు చూశారు ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అథవా రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను చూశారనుకోండి రెండేళ్ళు గ్యాప్ వచ్చింది అనుకుందాం ఉరికినే రెండేళ్ల తర్వాత అయ్యాబాయ్ ఎంత మారిపోయారండి అప్పుడేమో ఒకలా ఉన్నారండి ఇప్పుడు అలా మారిపోయారండి అంటే డిసెంబర్ ముప్పై నన్ను చూసిన దానికి మళ్ళీ రెండేళ్ల తర్వాత ఆ రోజు చూసిన దానికి మధ్య రెండేళ్ల కాల వ్యవదుంది ఉంది అవునా ఈ వ్యవధి లేకుండానే ఉన్న పొలంగా మీ దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడే మార్పు వచ్చానా లేదు ఈ రెండేళ్ళు ప్రతిక్షణం మార్పు చెందుతూనే ఉన్నాను రోజు పక్కనుండేవాడికి ఆ మార్పు కనపడదు కానీ రెండేళ్ళు చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది ముందు చూసి కొద్దిగా గ్యాప్ తీసుకున్న తర్వాత చూస్తే ఆ మార్పు కనిపిస్తుంది రోజు చూసేటప్పుడు ఆ పరిణామం కనపడదు అర్థమైందా కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి ఏంటంటే జగత్తుకి ఒక లక్షణం ఉంది ఏమిటి దృష్ట నష్ట స్వభావం ఏదైతే మనకు కనిపిస్తుందో అది కాలగర్భంలో అలాగ కలిసిపోతూ ఉంటుంది కనుమరుగవడానికి కలిసిపోతూ ఉంటుంది కదిలిపోతూ ఉంటుంది కాబట్టి అది జగత్ యొక్క లక్షణం కానీ బ్రహ్మ యొక్క లక్షణం పుట్టుక లేదు స్థితి లేదు మరణం లేదు ఉందా మూడు భూత భవనం భవిష్యత్ భూతము భువనము భవిష్యత్ మూడు లేదు ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృత సర్వం అక్కడ మహాన్యాసం అంటుంది ఏనా ఏ పరమాత్మ యొక్క స్వరూపంచేతనైతే ఏ పరమాత్మ యొక్క శక్తి చేత ఇదం భూతం ఈ కనిపించేటువంటి సృష్టి ఒకప్పుడు ఉద్భవించి భువనం ఇప్పుడు స్థితి పొందుతూ భవిష్యత్తులో ఏమైపోతుంది కలిసిపోతుంది లయమైపోతుంది సృష్టి స్థితి లయము ఒక నీటి మీద ఒక బుడగ ఉద్భవించింది అలా తేలుతూ ఉంది కనుమరుగైపోతుంది పగిలిపోతుంది ఏ భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం ఏ నీళ్ళైతే మళ్ళీ ఆ బుడగను పరిగృహీతం తీసేసుకుందో అసలు తీసేసుకోవడం ఏంటండి ఇక్కడ సృష్టి ఏంటండి స్థితి ఏంటండి చెప్పండి ఒక్క మాట ఆలోచించండి సృష్టి స్థితి లయము అని అన్నారు అసలు ఏంటండి నిజంగా ఆ స్థాయికి ఆ స్వరూపం దగ్గర నిలబడి ఆలోచించండి శంకర్లు అంటారు సృష్టి లేదు స్థితి లేదు స్వరూపం లేదు ఇది కేవలం సృష్టి స్థితి లయమనే మూడు జరగట్లేదు అదేంటండి స్వామి నిన్నటిదాకా అలా చెప్పుకుంటూ వచ్చారు అదే చూడండి ఇక్కడ దాని గురించే చెప్తాను ఏ బుడగ అయితే మన కళ్ళ ముందు పుట్టిందని అనుకుంటున్నామో బుడగ పుట్టడానికి అక్కడ బుడగ అనేటువంటిది ఏమిటి చెప్పండి నీళ్ల కంటే వేరుగా ఉందా లేదు నీళ్ళే అలా ఉబ్బెత్తుగా తయారైంది దాంట్లో గాలి యొక్క సంయోగం వల్ల ఉబ్బెత్తుగా తయారైంది ఆ గాలి పోయిందనుకోండి గాలి ఉన్నంత ఉబ్బెత్తుగా ఉంటుంది గాలి పోగానే మళ్ళీ అది నీరే ఏవండి అది మళ్ళీ నీరుగా అయిపోవడానికి గాలి తీసేస్తే నీరైపోతుందా గాలిని తీయక్కర్లేదు అప్పుడు ఉండేది కూడా నీరే అలాగనే ఈ సృష్టిలో ఏదైతే ఈ కనిపించే ప్రతి దృశ్యమాన వస్తువు ఉందో ఇదంతా బ్రహ్మ ఇక్కడేమి వేరే రూపంగా పరిణామం ఏం మార్పు చెందలేదు కనిపిస్తున్నదంతా కూడా ఎద్యదింతయా గృహ్యతే తత్సర్వం బ్రహ్మయేవ కనిపించే సమస్తము బ్రహ్మ పదార్థమే అందుకనే మహనీయుల మాట అన్నారు ఏంటి గుణదోష దృషి దోష గుణస్తుభయవర్జిత ఇక్కడ ఏదైనా మంచి అది బ్రహ్మకే ఆపాదింపబడుతుంది చెడు అది బ్రహ్మకే ఆపాదింపబడుతుంది మంచి చెడు రెండింటిని అతిక్రమించిన పరమాత్మ స్వరూపాన్ని పొందినవాడవుతున్నాడు మంచి చెడు నా అనుభవపూర్వకంగా చూస్తే లేదు అదేంటి స్వామీజీ అప్పుడు పాపాత్ముడు ఇన్ని పాపపు కృత్యాలు చేస్తున్నాడండి ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నాడండి కరెక్టే పాపాత్ముడు పాపపు కృత్యాలు చేస్తున్నాడు ఆలోచించండి మనస్సులో సంకల్పం కలిగిన అది పాపమే కదా మరి వాడు బయట చేస్తున్నాడు మనసులో సంకల్పం కలిగిన అది పాపమే కదా అది కూడా ఒక మానసిక పాపమే కదా ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో దొంగిలించాడు అనుకోండి వాడు క్రియ చేసాడు కానీ వాడండి అలా వెళ్ళాడండి దానిలా ఇలా ఇలా మూట తీసుకున్నాడండి దాన్ని కొట్టేశాడండి వెళ్ళిపోయాడండి అని నువ్వు మాట్లాడుకుంటూ స్మరిస్తున్నావే మరి నువ్వు మానసికంగా నువ్వు కూడా దొంగతనం చేసినట్టే కదా వాడు శారీరకంగా దొంగతనం చేశాడు నువ్వేం చేస్తున్నావు సంకల్ప దొంగతనం చేస్తున్నావు అంతే మానసిక దొంగతనం నువ్వు శారీరక దొంగతనం వాడు కాబట్టి వాడికి శిక్ష శరీరానికి నీ మనసుకు పడాలా లేదా అయ్యాబోయ్ ఇదేంటండి బాబు ఇంట్లో వాడకడో దొంగతనం చేశాడంటే దాని గురించి మనం ఆలోచిస్తే అది కూడా దొంగతనమే కాదా ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు నీ మనస్సులో ఏ ఆలోచన మెదిలింది ఇప్పుడు దొంగతనం గురించి కదా అప్పుడు ఇప్పుడు మానసికంగా నువ్వేం చేస్తున్నావు దొంగతనమే అవునా కదా చిచ్చిచ్చి ఆవిడ మంచి ఆవిడ కాదండి ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదండి ఆవిడ శారీరకంగా చాలా తప్పు చేసింది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మానసిక వ్యభిచారం ఆవిడ శారీరక విభిచారు కాబట్టి ఈ లోకంలో ధర్మ సూక్ష్మాలంటుంది ను ఎవరిని దోషమని చెప్పడానికి లేదు సుమి ఎవరిదైనా దోషము అని అంటే నువ్వు ముందు దోషపడిపోయావు నువ్వు కూడా ముందు మలినపడిపోయావు ఎందుకని ఊహించడం వల్ల దాన్ని గుర్తించడం వల్ల దాన్ని స్మరించడం వల్ల ముందు దోషపడింది ఎవరు చిపురు కట్ట తీసుకొని అనుకోండి ముందు మైలపట్టే దేనికి చిపురు భూజుకర తీసుకుని బూజుక భూజు కొడుతున్నారు ముందు బూజు దేనికంటుకుంటుంది అక్కడ ఆల్రెడీ ఉందే నీ భూజుకర ఫ్రెష్గా తుడిచన్నీ చేసి పట్టుకెళ్ళి పెట్టావు ఏమైంది ముందు బూజు అనుకుంటుంది అలాగనే ఈ లోకంలో మంచిని స్మరించావనుకో సంకల్ప రూపంలో ఆ మంచి ఉంటుంది చెడు ఇదిగో వాడు చెడ్డవాడు వాడు మంచివాడు కాదు వాడు ఇలాంటి వాడు అలాంటి అనుకో ఆ చెడు ముందు స్మరణనిలో కలిగింది కాబట్టి గుణదోష దృశి దోషహ ఏ స్థాయిలో మాట్లాడారు చూడండి మనవాళ్ళు గుణస్థు ఉభయవర్జిత గుణమంటే ఉభయవర్జిత రెండింటిని అవతల పాడేయడమే కాబట్టి దోషాన్ని ముందు మనం స్మరించిన వాళ్ళమైపోతున్నాం దోషాన్ని మనం వాళ్ళం అయిపోతున్నాం కాబట్టి ఇక్కడేంటంటే ముందు స్మర్త నువ్వైపోతున్నావు వీడు ఎవడు గొప్ప స్మర్త వీడు మనిషి ఏమిటి గొప్ప స్మర్త అంటే స్మరిస్తూ కూర్చుంటాడు రోజు ఉదయం లేచింది మొదలు ఇక్కడ ఏదైతే బుడగగా కనిపిస్తుందో బాగా గ్రహించండి అది నీరే బుడగ కనిపిస్తుంది గా అంటే ఏమని అర్థం లేదని అర్థం అవునా బుడగ అంటే అర్థం ఏంటి లేదని బుడగే అంటే అక్కడ నీరు లేదు ఇంక బుడగుంటుందని అవునా కాదా బుడగ లా ఆ లా అనే శబ్దం ఏంటి అదే లా అక్కడ అదే అక్కడ లాపాయింట్ అది ఏంటది లేదు లేనిది అలా కనిపిస్తుంది దాని మిథ్యా కాబట్టి జగత్ ఏదైతే ఉందో ఈ వికల్పం ఉందో విశేషమైనటువంటి కల్పన ఉందో ఈ కల్పన ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక ఒక శిశు ఒక పండితుడు ఒక పామరుడు ఇవన్నీ ఏంటి కల్పనా మాత్రం జగత్ ఇది సమస్తంలో కూడా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపమేంటి తత్వం ఏంటి ్రహ్మ ఏ తద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత్ న్రహ్మణ అన్యత్ నా కించన ఆ బ్రహ్మ పదార్థం కంటే ఆ బ్రహ్మ స్వరూపం కంటే అన్యత్ నా వర్తతే రెండవది లేదు మీకు మగవాడు కనిపించాడా అది సంకల్పం గుర్తించండి లోకంలో ఎవ్వరూ ఏది తయారు చేయలేరు స్వామిజీ కెమెరా తయారు చేశారు తయారు చేయలేదు వాడేమన్నాడు తలకాయల నుంచి వెన్ను పూసులో నుంచి ముక్కలు తీసి తయారు చేశాడా లేదు ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు మరి జ్ఞానం వాడిది కాదండి వాడిది ఎక్కడా వాడి జ్ఞానం అయితే తవా తయారవ్వక ముందే తయారు కదా వాడి దగ్గర ఉంటే నో ప్రకృతిలో నిక్షిప్తమైందే జ్ఞానం ఆ జ్ఞానం పరమాత్మది పదార్థాలన్నీ ప్రకృతిది పరమాత్మ జ్ఞానాన్ని ప్రకృతి యొక్క పదార్థాలని మనం మేళవించి ఆ జ్ఞానం మనలో స్ఫురింపజేసాడా పరమాత్మ పదార్థాలు బయట ఉన్నాయి అది పరమా పదార్థం కూడా పరమాత్ముడే ఆ జ్ఞానము పరమాత్ముడే ఇక నీదేంటుందయ్యా నా అనేది ఏది లేదు ఇక్కడ నా తయారీ ఏది లేదు గుర్తించండి ఏది కంప్యూటర్ కూడా మనిషి తయారు చేసింది కాదు ప్రూవ్ చేస్తా నేను నేను ఇది తయారు చేశాను ఏమన్నా చెప్పనండి నేను చూపిస్తాను అది వాడి తయారీ ఏది కాదు అదేంటి స్వామీజీ మీరు అలా మాట్లాడుతూ ఎస్ అది కాదని నన్ను ఖండించమనండి ఈ లోకంలో ఎవడూ దేనిని తయారు చెయ్యలేడు ఉన్న వస్తువులలో చక్కగా దాన్ని ఉపయోగించుకుని కలుపుకొని వాడి జ్ఞానానందులో చూపించి ఆ వస్తువుకు ఒక రూపాన్ని ఇస్తాడు ఒక గుణం దానికి ఉంటుంది కాబట్టి గుర్తించండి ఆ ఆ జ్ఞానం కూడా వాడిది కాదు వాడిది అయ్యుండే ఆ జ్ఞానము ముందుగా ఎందుకు రాలేదు ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆ కాలంలో ఆ జ్ఞానం వాడికి స్ఫురించాలి ఆ కాలంలోనే ఆ జ్ఞానాన్ని ఎవడు స్ఫురింపజేశాడు యొంతః ప్రవిశ్య మమ వాచమి ప్రసుప్తా సీవయతి అఖిల శక్తి ధరస్వధానా అన్యాంశ్చరణ శ్రవణ థాదీన్ ప్రాణా నమో భగవతేభ్యం కాబట్టి ఈ సృష్టిలో ఏ వ్యక్తి ఏది తయారు చేయలేడు మనిషి చాలా మేధావి అన్నీ తయారు చేస్తాడు నో ఒక ఇల్లు మనిషి కట్టుకుందే కదండి నో అది పరమాత్మ మనిషి మూడు అక్షరాలకు అసలు విలువ లేదు సృష్టిలో పశువు విలువ లేదు బ్రహ్మ కనుక దానికి విలువ ఉంది అర్థమైందండి బ్రహ్మ కనుక దానికి ఆ విలువ ఉంది ఆ బ్రహ్మత్వం పోతే ఆ స్థితి కనుక పోతే దీనికి విలువలేదు మనం చూసాం కదా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కృష్ణుడిగా ఉంది దానికి అలంకరణ చేశాం బట్టలు తొడిగాం అన్నీ సెంటు పూసాం చక్కగా తులసిమాలలు వేశాం హారతిచ్చాం అరవై నాలుగు రకాల పదార్థాలు పెట్టాం ఇవన్నీ ఆ మట్టి ముద్ద ఆ ఆ పిండి పదార్థం జడం ఇవన్నిటినీ పొందుతుంది ఇంత గొప్ప మనిషి కూడా వెళ్ళి తలకాయ ఉంచి నమస్కారం చేస్తున్నాడంటే ఆ పిండి పదార్థంలో ఏమన్నా గొప్పందా హ నథింగ్ అది పరమాత్మ స్వరూపంగా ఉంది కనుక పరమాత్మ రూపాన్ని ధరించుంది కనుక మనం దానికి తల ఉంచుతున్నాం అదే పిండి పదార్థం కనుక చిచిచి ఇదంతా నా గొప్ప వీడేంటి నా మీద కూర్చున్నాడు వీడు వీడు గొలవాడు వీడు పనికి మాలినవాడు వీడుొచ్చి నా మీద కూర్చుని నెమల పింఛం పెట్టుకుని పిల్లలకు పట్టుకుని నా మీద వాలాడేంటి వీడు చిచ్చి వీడిని వదిలించుకోవాలని కనుక ప్రయత్నం చేసి ఆ పిండి పదార్థం కృష్ణుణ్ణి పక్కకు పెట్టిందా అది ఎక్కడెక్కుతుంది పెంట కుప్ప ఎక్కుతుంది అది అలాగనే నువ్వు పరమాత్మ స్వరూపమై ప్రకాశిస్తున్నావు నువ్వు దాన్ని తెలుసుకోలేదా జీవుడివై నానా దుర్గతి పాలై పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శైనం ఆ పొందుతా పొందుతాం పరమాత్మ స్వరూపమే ప్రకాశిస్తున్నాం మనం కాబట్టి ఇక్కడ బ్రహ్మణ అన్యత్ న్రహ్మ సత్యం బ్రహ్మతత్వం కంటే ఇక రెండవది ఏదీ లేదు స్వామీజీ ఈ దేహం అది కూడా పంచభూతాలు అది కూడా బ్రహ్మస్వరూపం అన్నారు మనోబుద్ధులు బ్రహ్మస్వరూపం అన్నారు ఇంద్రియాలు ప్రాణమంతా బ్రహ్మస్వరూపం అన్నారు మరి నేడు అనేటువంటి కూడా పరమాత్మ స్వరూపమే స్పందన అన్నారు మరి ఇవన్నీ కూడా బ్రహ్మమైపోతే సర్వం బ్రహ్మమయమైపోతే మరి ఇంకా నేను అనేది ఏంటండి నేననేది కల్పన అది కూడా అది కూడా ఒక స్పందన నిన్ను చెప్పామా నేను అనేటువంటి వాడు లోపలే వ్యక్తి అవడు లేడు అదేంటి స్పందన మాత్రమే కల్పన మాత్రమే అందుకని అమ్మవారికి ఆ పేరు ఎందుకు వచ్చింది కల్పన రహిత కాష్ట అకాంతార్థ విగ్రహ చూడండి ఏ స్వరూపమైతే ఇక్కడ లోపల నేను నేను అనుందో ఆ నేను కల్పన చేయడం వల్ల ఆ నేను అనేవాడు స్పందించడం వల్ల ఇది నాది ఇది నాది ఇది నాది అనేటువంటి ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు తనది అనేటువంటి తనతనాన్ని ఒకటి ఏర్పరచుకున్నాడు వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్నాడు తన ఉనికిని ప్రత్యేకతగా చాటుకోవాలనే నిరంతర తపనం జరుగుతూ ఉంది దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఉపయోగించుకుంటున్నాడు జడాల్ని చూడండి ఇక్కడ ఉపని ఈ లలిత అంటుంది కల్పన రహిత కాష్ట ఆ నేను అనే కల్పన రహితం అది స్పందన అది పడిపోయిన తర్వాత చూస్తే ఆ కాష్ట ఆ పరాకాష్ట స్థితి అదేంటి ఏమిటక్కడ కాంతా అకాంతార్థ విగ్రహ కాంత అంటే చేతనము అకాంతము అనంటే జడము ఇదంతా జడ కదండి ప్రాణం ఇంద్రియాలు దేహము మనోబుద్ధులు ఇవన్నీ కూడా జడాలే కానీ జడాన్ని ఇంత చలనంగా ఇంత చేతనవంతంగా నడిపించేదేంటి ఆ నేను అనేటువంటి వాడు అది కాంతుడు వాడెవరు శ్రీకాంతుడు వాడు అర్థమైన శ్రీ అంటే ప్రకృతి ఈ ప్రకృతిని అంతా చేతనవంతం చేస్తున్నాడు వాడు ఈ ప్రకృతిని అంతా చేతనవంతం చేస్తున్నాడు వీటన్నిటికీ తన యొక్క ఉనికినిచ్చి సత్తాస్ఫూర్తినిచ్చి అన్నిటినీ కదుపుతున్నాడు ఈ చెయ్యిలా కదులుతుందంటే వాడి వల్లే నోరిలా మెదులుతూ మంచి మాటలు బయటకు వస్తున్నాయంటే వాడి వల్లే ఈ కళ్ళులా చూస్తున్నాయంటే వాడి వల్లే చెవులు వింటున్నాయంటే వాడి వల్లే కాబట్టి వాడెవడు శ్రీకాంతుడు ఇవన్నీ ఏంటి అకాంతము అంటే జడము జడమా కాదా వాడు కనుక పడుకున్నాడు అనుకోండి ఇదేనా పనిచేస్తుందా ఎత్తడానికి కూడా పనిచే ఎత్తలే పడి ఉంటుంది కాబట్టి కాంత అకాంతార్థ విగ్రహ అంటే ఈ ఈ జడ చేతనాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసే మహాశక్తి స్వరూపము మహా చైతన్య స్వరూపమావిడ కాబట్టి అది ఎవరు పరమాత్మ బ్రహ్మ కాబట్టి భాతి చేన్మిత్యా బ్రహ్మాన్యద్భాతి చేన్మిత్యా బ్రహ్మ కంటే అన్యంగా ఏదైనా ఒకటి కనిపించింది అనుకోండి స్వామిది ఇదంతా బ్రహ్మమే కానీ ఒక వ్యక్తి కనిపిస్తున్నానండి నాకు ఒక భర్త కనిపిస్తున్నానండి భార్య కనిపిస్తుందండి పిల్లలకి బ్రహ్మాన్యద్భాతి చేత్యా ఒకవేళ ఆ బ్రహ్మస్వరూపం కంటే అన్యంగా కనిపిస్తే చూడండి నీళ్ల మీద పొడుచు ఒక బుడగ కనిపించింది అనుకోండి ఆ బుడగేమిటి నీరే మనకేమని అనిపిస్తుంది ఆ సమయంలో ఓహో ఎంత అందమైన బుడగా అనిపిస్తుంది కానీ అది అందమైన బుడగ దానికి ఏమిటి అక్కడ అర్థం జస్ట్ ఒక ఎత్తు అలా కలిగింది నీటి మీద ఒక గాలి యొక్క సంపర్కం వల్ల ఒక చిన్న ఒక ఫార్మేషన్ అలా అయింది కానీ ఆ ఫార్మ్ ఏదైతే అయిందో బుడగా అని ఏదైతే అంటున్నామో అది సమస్తమేమిటి నీరే అలానే అక్కడ ఒక భర్త ఒక మగవాడు కనిపించారంటే అది ఏంటది అదొక బుడగ అదేంటది బ్రహ్మ పదార్థమే స్త్రీ బ్రహ్మ పదార్థమే శిశువు బ్రహ్మ పదార్థమే జడం బ్రహ్మ పదార్థమే చేతనం బ్రహ్మ పదార్థమే సమస్తము కూడా బ్రహ్మమే అందుకనే సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం ఎందుకు ఆ శబ్దం వాడారు చూడండి అది విచారణ చేయండి సర్వం బ్రహ్మ మయం మూడు పదాలు కదా సర్వమనే శబ్దం బ్రహ్మ అనే శబ్దం మయం అనే శబ్దం మయట్ అంటే మయట్ అంటే సమస్తము కూడా బ్రహ్మమై ఉంది అని అర్థం సర్వం బ్రహ్మమయం అంటే సమస్తము కూడా బ్రహ్మమయమై ఉంది బ్రహ్మమై ఉంది సమస్తము అంటే ఏంటి ఏంటి సమస్తము ఈ కనిపించే బుడగలన్నీ అండి సమస్తము నీరేనండి కప్పులో కాఫీ బాగా చల్లార్చి పట్టుకొచ్చి ఇచ్చారు కాఫీ అన్నారు ఏంటండి బుడగలు నురుగు ఇంత ఎత్తుగా ఉంది స్వామీజీ ఆ బుడగలు నురుగే కాఫీ అండి ఆ బుడగలు నురుగే కాఫీ అయి కాఫీ అయి ఉందా కాఫీ అయి ఉంది లేకపోతే కాలేదు ఇన్ని పదాలు లేవు ఆ బుడగ నురుగు అక్కడ ఉనికి పొందిందంటే ఆ కప్పులో కాఫీ అది అది ఎలా తెలుస్తుంది అది అలా చల్లారితే అలా కొంతసేపు వదిలేస్తే ఏమవుతుంది ఆ బుడగలు నురుగంతా కూడా అలా సెటిల్ అయిపోతుంది నామరూపాలు కోల్పోతుంది అప్పుడు ద్రవ నల్లగా మనకు కాఫీ కనిపిస్తుంది అవునా కదా పాలు పిల్లలకి చల్లారుస్తారు చల్లారిస్తే ఇలా చల్లారిప్పుడు నురగ వస్తుంది ఆ పిల్లలు ఆడుకుంటారు దాంతో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగుతారు ఆ నురగేంటి అసలు పాలే గుర్తించింది ఆ బుడగలు ఏంటి అక్కడ చిన్న చిన్న చిన్న చిన్న బుల్లి బుల్లి బుల్లి బుల్లి బుడగలు నొరగ అది ఏంటది పాలే అది ఎలా పాలు స్వామీజీ పాలంటే ఇలా ద్రవపదార్థం కదా అలా ఉండాలి కదా ఆహా అయితే అలా ఉంచుదాన్ని అప్పుడు ఆ నురగలు బుడగలన్నీ ఏమైపోతున్నాయి పాలు అయిపోతున్నాయి అవుతున్నాయా పాలు ఏం మాట్లాడుతున్నారు మీరు పాలే అయితే ఎందుకు ఆ బుడగలు నరుగులు వచ్చాయి అంటే స్వామీజీ ఇంతకు ముందు బాగున్నామండి ఇప్పుడు ముప్పయో తారీఖున మా బుర్ర అంతా పాడైపోయింది ఏం పాడవదు శ్రద్ధగా వినండి అది మనం చల్లార్చకముందు ద్రవ పదార్థం కనిపిస్తుంది బాగా ఇలా పైకి పోసి ఇలా పైకి పోసి ఇలా అనుకోండి ఏమైంది ఆ రాపిడికి ఏమైపోయింది అక్కడ ఆ ఫ్రిక్షన్కి నొరగలు బుడగలు ఏర్పడింది అవునా ఆ రాపిడి ఆ ఫ్రిక్షన్కి నొరగలు బుడగలు ఏర్పడింది ఆ నొరగలు బుడగలు ఏమిటి పాలే మరంటే ఈ నామరూపాలు కల్పన ఆ రాపిడి జరిగిందిగా ఆ కల్పన అలాగనే ఈ ప్రకృతి అంతా కూడా నామరూపాత్మకంగా కనిపిస్తుంది ఇన్ని రకాల బుడగలు మనిషి భర్త భార్య పిల్లలు ఇళ్ళు డబ్బు హోదా వాళ్ళు వీళ్ళు అది ఇది ఈ దేశం ఆ దేశం సమస్తము పశుపక్షాది క్రిమి కీటకాలు చెట్లు కొండలు గుట్టలు నదులు పావురాలు మొత్తం ఏవైతే ఎది ఇవన్నీ ఏంటి చల్లార్చి శుభ్రంగా పెట్టున్న పాలు ఆ నురుగు బుడగల్లాగుంటుంది పైన ఏమైపోతుంది అది అలా వదిలేస్తే కొంతసేపటికి తన నిజస్వరూపాన్ని చూపిస్తుంది అక్కడ అడుగునుండేదేంటి తన స్వరూపం దాంట్లో ఉండేదేంటి తన స్వరూపమే తనంతటా వ్యాపించి ఉన్నదేంటి పాలే కానీ ఇది పాలుగా మళ్ళీ మనం చూడాలంటే ఏమవుతుంది అలా స్థిరమైపోతే కప్పులో ఉన్నవన్నీ ఆ నొరగల బుడగలన్నీ కిందకి సెటిల్ అయిపోతే పాలే ఆ నొరగలు బుడగలు ఏమైపోయాయండి ఎలా వచ్చా అలా పోయాయి ఒక కాలంలో పుట్టింది కనుక ఇంకో కాలంలో ఈ బుడగ అంతేనండి ఇది ఒక బుడగ ఎప్పుడు లేచింది ఒక కాలంలో ఒక కాలంలో పోతుంది అవునా తొమ్మిదో తారీఖు ప్రారంభమైంది బుడగ ముప్పీఖుతోటి అయిపోతుంది ఎందుకని ప్రారంభమైంది కనుక ఏదైతే ప్రారంభమవుతుందో దానికి అంతం ఉంటుంది దేనికి ఆది ఉంటుందో దానికి అంతం ఉంటుంది ఏది అనాదో అది అనంతం కాబట్టి ఆది మధ్య అంతమనేటువంటిది ఉపాధికే కానీ నిరుపాధికమైనటువంటి బ్రహ్మకు కాదు కాబట్టి ఒకవేళ నీకు కనుక నీ విచారణ సరిగ్గా లేక అవివేకం ఎక్కడో ఉండి పొడచూపి మళ్ళీ నీకు అక్కడేదో ఒక వ్యక్తో ఒక రూపమో ఒక భావమో కనిపించిందంటే మరుమరీచిక మరుమరీచిక అంటే మిరాజ్ వాటర్ అంటే ఏంటి మరుమరీచిక ఎండమావి నీరు ఏంటంటే మనం రోడ్డు మీద వెళుతుంటాం మంచి ఎండాకాలం మీరు చూడండి కారులోనో స్కూటర్లోనో బస్సులోనో వెళుతుంటారనుకోండి మీరు చూడండి అంత దూరంలో బ తడితడిగా తడితడిగా నీళ్లు పడి ఉంటుంది మనం అనుకుంటాం ఆ బస్ ఈ ఎండ బాగా తగ్గిపోద్ది లే అక్కడికి వెళ్తే అక్కడేదో వర్షం పడ్డట్టుంది అక్కడ నుంచి చల్లగా ఉంటుంది అనుకుని అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తే అక్కడ నీరు కనపడదు మళ్ళీ కొంత దూరంలో కనిపిస్తుంటుంది నీరు చూడండి అవునా రోడ్డంతా తడితడిగా నీళ్ళ నీళ్ళగా కనిపిస్తుంది నేను చాలాసార్లు అలా మోసపోయాను మొదట్లో అక్కడికి వెళ్తే ఆహా ఏదో వర్షం పడ్డట్టుంది అంతా తడిగా ఉంది మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంతే ఎండ ఇదే పొడి ఇదేం తడేం లేదు మళ్ళీ అక్కడేదో తడిగా అనిపిస్తుంది ఇలా అనుకోవడం అనుకోవడం ముందుకెళ్లడం అనుకోవడం ముందుకు వెళ్ళడం అనుకోవడం ముందుకు వెళ్ళడం అక్కడికి ఏముండో మీ స్టాప్ వచ్చింది ఎగండి అంటున్నాడు వాడు మనం కూడా ఈ లోకల్లో ఈ మరుమరి ఇచ్చికల్ని పట్టుకుని ఇదేమో అదేమో అదేమో ఇదేమో అనుకుంటూ తిరిగి తిరిగి తిరిగి స్టాప్ రాగానే ఫుల్ స్టాప్ బంద్ ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు మరుమరీచిక ఇది మరుమరీచిక బస్ అంతే అంటే ఎండమావి నీరు లాంటిది అంటే ఎండమావి నీరు అంటే ఏంటని అర్థం అది ఏంటి ఉందా అది ఎక్కడుంది ఇక్కడ అంటే దోషం ఎక్కడ దృష్టి దోష అంతర్దోషం అది బాహ్యదోషం కాదది మనకు రెండుసార్లైనా దెబ్బతిన్న తర్వాత మూడోసారి అబ్బే లేదండి అది ఒంటిదండి అలా తడే అలా అనిపిస్తుంది అంతే అదేం కాదని మనం అనుకుంటామా లేదా కానీ ఈ లోకంలో మనం ఎన్నింటినీ చూసి అనుభవించినా అలా అనుకోలేకపోతున్నామంటే ఇంకా మనకు లోపల అంత దట్టంగా ఉంది అజ్ఞానం అర్థమైందా కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు బ్రహ్మణ అన్యత కించన జగతి లక్షణం బ్రహ్మ ఈ జగత్తుకు ఉండేటువంటి దృష్ట నష్ట స్వభావం ముందే ఈ క్షరస్వరూపమైనటువంటి జగత్తు లక్షణం ఏదైతే ఉందో ఇది బ్రహ్మకు లేదు అది అక్షరం బ్రహ్మ పరమం ఎలాగనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శంకర్లు ఇచ్చిన ఎగ్జాంపుల్ సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక పెద్ద డ్రామా జరుగుతుంది అందులో ఒక బిచ్చగాడిలాగా వేషం వేస్తున్నాడు అర్థమైందండి ఒక వ్యక్తి బిచ్చగాడిలా వేషం వేస్తున్నాడు బాగా చింపిరి జుత్తు స్నానం చేసి చాలా రోజులైంది ఆ ఆ రకంగా ముఖం అంతా తయారైంది అంతా పులికట్టుకుపోయింది ఇక్కడంతా ఈ పుసుముంది మొత్తం ముఖం బాగా ఇదైపోయింది ఏమీ లేదు ఒళ్ళంతా మసిపూసిని అలాగే ఒళ్ళంతా ఒకలాగుంది వాసన బట్టలు చింపిరి బట్టలు తలంతా చింపిరి చింపిరి జుత్తు మురికి పట్టుంది దుమ్ము పట్టుంది వాడు ఒక బొచ్చు పట్టుకున్నాడు అడుక్కుంటున్నాడు బాబు నేను అనాథని నాకెవరు లేరు బాబు నాకింత ఇంత వేయండి బాబు అంటున్నాడు అక్కడ నటిస్తున్నాడు చక్కగా ఆ నటను చూసి మనందరం కూడా అయ్యో పాపం అని మనం లీనమయ్యా బాగా చూడండి అంతా నాటకం పూర్తయింది అక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు మొత్తం షాంపూ పెట్టి శుభ్రంగా తల దూకుని చక్కగా చేసుకుని అంతా ఇవన్నీ తీసి స్నానం చేసి ఆ గ్రీన్ రూమ్లో మంచి కోటు సూట్ వేసుకుని బయటకు వచ్చాడు మళ్ళీ ఏంటంటే అక్కడ ఆ నాటకం అంతా అయిపోయింది కదా అందరు కూర్చున్నారు కదా ఇప్పుడు అతన్ని పైకి పిలిచి అతనికి బహుమానమిస్తున్నారు బాగా నటించాడని ఆయన పిలిచాడు పిలిచి ఇందాక బిచ్చగాడి పాత్రని చాక సజీవంగా చేసి చూపించాడు ఇప్పుడు చూస్తున్నాం ఇది ఇందాక అలా ఉన్నాడేంటి ఇప్పుడు ఇలా ఉన్నాడేంటి వీడెప్పుడు ఇలానే ఉంటాడు వీడెప్పుడు ఇలానే ఉంటాడు అలా ఉండడం అనేది ఒక నాటకం అస్వభావం అది స్వభావం కాదు ఇలా ఉండడమే స్వభావం ఎలాగా మంచి నీటుగా చక్కగా వాడు జుట్టది సవరించుకొని మంచి టై బూట్ సూటు బూట్ వేసుకుని అలా అందంగా మంచి ముక్కు అన్ని అలా చక్కగా కనిపిస్తుంది కానీ ఆ అరగంట సేపు చేశాడు చూసారా అదేంటది ఒక ఉపాధి ఆరోపణ కల్పన వాడి మీద వాడే కల్పించుకున్నాడు దేన్ని బిచ్చగాడి పాత్రను తన మీద తాను కల్పించుకున్నాడు బాగా చూడండి అది కల్పన కాదా కానీ అది జీవించాడా లేదా మనల్ని అందరిని అక్కడికి తీసుకెళ్ళిపోయాడా లేదా రాచక వండ అలా ఉట్టిపడుతుందండి టీవీ అది ఎప్పుడూ ఉండేదే కానీ ఒక పాత్రను కల్పించుకున్నాడు అందుకనే అన్నమయ్య అన్నారు నాటి బ్రతుకు నాటకము నాటకము నేను చిన్నప్పుడు అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు అక్క చెల్లెమ్మ అనుకుంటూ వీళ్ళందరితో నేను అన్ని పాత్రలు పోషించాను మా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూతురుగా నానగారి దగ్గర అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూతురుగా అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చెల్లెలుగా చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అక్కగా ఎవరు నేనే ఆ పాత్రలు అదే పక్కింటి ఫ్రెండ్ వస్తే నేను ఒక ఫ్రెండ్గా నాకు నచ్చినమ్మాయి ఆ అమ్మాయింటే నాకు పడదు అక్కడ ఒక శత్రువుగా ఇలాగ ఆడి ఆడి ఆడి కొద్దిగా వయసు వచ్చింది హే ఇప్పుడు నువ్వు పెద్ద పిల్ల అయిపోయావు నువ్వు బయటకి ఎక్కడికి వెళ్ళడానికి లే కూర్చోవు ఇంట్లో ఉంటుంది చూసారు ఎవరినో పట్టుకొచ్చారు వీడిని భర్త పెళ్లి చేశారు ఇక ఏమైంది ఇప్పుడు కొత్త పాత్ర ఏమిటా పాత్ర నేను భార్య ఒక పాత్ర మళ్ళీ నెతిమీదేసుకున్నాం బోలించుకున్నాం భార్యతో భార్య అనే పాత్రతో జీవిస్తున్నాం కొంతకాలం అయింది ఈ భర్త భార్య కలిపి ఒక ఇద్దరు శిశువుల్ని జన్మనిచ్చారు శిశువులకి ఇప్పుడు ఏమైంది ఈవిడికి తల్లి అదొక పాత్ర వచ్చి పడింది వాళ్ళు పెరిగారు పెద్ద అయ్యారు వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు ఇప్పుడు ఆ ఇద్దరు కొడుకులకి పెళ్ళి ఒక కొడుకు పెళ్ళి అయింది కూడా పెళ్లి చేశారు ఆల్లుడుగారు వచ్చారు కోడలు వచ్చింది ఇప్పుడు ఈవిడేమైంది అత్తగారు చూడండి నిజంగా చూడండి బయట బంధాలు పెరిగే లోపల పాత్రలు పెరుగుతాయి అంతేనా కాదా బయట వ్యక్తులు దగ్గరయ్యే కొద్దీ లోపల పాత్రలు పెరుగుతాయి బయట వ్యక్తులు అలా పెరుగుతూ ఉంటారు జీవితంలో పెరిగి పెరిగి పెరిగి పెరిగి అతి విరుగుట కొరకే అలా పెంచుకొని పెంచుకొని పెంచుకొని ఒకరోజు ఏం చేస్తాం చి ఎంతకాలం ఈ నాటకం ఆడతాం అని వీడేం చేశాడు విసిగెత్తిపోయి బాల్చీత్ అన్నాడు మొత్తం బాల్చీత్ అంతా ఏమైంది మొత్తం అన్ని పాత్రలు ఊడిపోయాయి ఎవడు పోతే పాత్రలన్నీ అలా పేలవంగా పడిపోతాయో కానీ అక్కడ అందరూ చేడుస్తుంటారు కోడలు చేడుస్తుంది అత్తయ్యా అలా వదిలేసి వెళ్ళిపోయావ అత్తయ్య మాకు ఏంటి దిక్కు ఇంకా అనుకుంటున్నాను కొడుకు అమ్మా నన్ను వదిలేసిపోయావా నాకెవరమ్మా ఇంకా కొడుకు భర్త ఏమే నేను ఒంటరి వాడిని అయిపోయాను నా పరిస్థితి ఏమిటి వాడు ఏడుస్తుంటాడు భర్త ఏమే భార్య ఏడుస్తుంటాడు కొడుకు అమ్మ అని ఏడుస్తుంటాడు కోడలు అత్తయ్యా అని ఏడుస్తుంది ఇంతమంది పోయారు అక్కడ ఎవరు పోయారు ఒక్కరే ఆ ఒక్కడికి ఇంతమంది ఉన్నారా లేరు కల్పించుకున్నది అందుకనే కల్పన కనుకనే దాన్ని చెప్పా పోయాడు నిజమైతే అందరికీ చెప్పుకొని కూర్చోబెట్టి అమ్మాయి కోడలు జాగ్రత్తగా చూసుకో నేను ఇంకా అది ఉందా ఓ కనుక అందుకనే ఒక పిల్లాడు పుట్టగానే మనకు ఆ పిల్లాడు ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లాడు బాధపడుతున్నప్పుడు తల్లి చెబుతుంది అడ్రగా హాయి త్రిచోరి హాయి అడ్ర ఎవరహాయి వరే నువ్వు ఈ బంధాలు ఏంట్రా నేను పడి పడి పడి ఆఖరికి ఈయన పట్టుకొచ్చి కట్టబెట్టారు నాకు నువ్వు ఈ కట్టెని పట్టుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టారు ఈ కట్టె తినగుండకుండా ఇగో ఈ కట్టెని తెచ్చింది ఈ చిన్న కట్ట ఈ పెద్ద కట్ట ఏం చేసింది చిన్న కట్టను లాక్కొచ్చింది ఇగో అంతే నీకు రేపు ఇంకో కట్టను పెడతారు కట్ట కట్ట అంటే ఏంటి వీళ్ళ ఆవిడికిచ్చి కట్టబెట్టారంటే ఏంటి కట్ట పెట్టారనమాట కట్ట పెడతారు కట్ట పెడతారంటేంటి ఎందుకండి బాబు నాకు కట్ట ఎందుకు నాకు కట్ట పెడుతున్నారంటే ఈ కట్టె ఎందుకు పెడుతున్నారండి కట్టే పెట్టడం అక్కడ కట్ట అంటే ఏంటి కట్టని కట్టెని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమే ఈ కట్టె తిన్నగుంటుందా ఇంకొక కట్టను లాక్కొస్తుంది లాగా బయటికి ఈ కట్టెలన్నీ కలిపి అక్కడ అన్నీ తిరుగుతూ ఉంటాయి చూడండి ఊహించకుండా ఒకసారి మీరు ఇండిపెండెంట్గా ఇంపార్షల్గా ఉంటే అక్కడ భార్య కట్ట భర్త కట్ట పిల్లల కట్ట అత్తగారు కట్ట తాతగారి కట్ట మామగారు కట్ట నాన్నగారి కట్ట అమ్మగారు కట్ట ఈ కట్టలన్నీ కొత్తిమీర కట్టలు కరివేపాకు కట్టెలా ఇవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి ఇంట్లో టిఫిన్ చేసుకుని తింటాయి భోజనాలు తింటాయి తర్వాత పడుకుంటాయి కొట్టుకుంటాయి తిట్టుకుంటాయి ఆడుకుంటాయి ఎగురుతాయి గెంతుతాయి బట్టలు వేసుకుంటాయి కావు యావు అన్నీ ఆఖరికా కట్టే ఫినిష్ పుట్టుటయు నిజము నిజంగా ఇప్పుడు చూడండి నిజంగా నా ప్రవచనాలు కనుక మనిషిని ప్రభావితం చేయగలిగితే మరణం అనేది హాయిగా ఉంటుంది ఎందుకంటే విరామం మరణం నిద్ర ఎలాగైతే ఒక మనిషి కోరుకుంటాడో ప్రతిరోజు అలసిపోయి రోజంతా అలిసిపోతే రాత్రి నిద్రని ఎలా కోరుకుంటామో జీవితం మనిషి మరణాన్ని కోరుకుంటాడు ఇంకా వాడు మరణాన్ని కోరుకోవట్లేదని అంటే అలిసిపోలేదని అర్థం వీడు అలసిపోయలేదని వీడు అనుకుంటే ఊరుకుంటా ఇంద్రియాలి ఇందిరా అండి బాబోయ్ కీఈసుకీసు అని అరుస్తున్నాయి ఇంకా మా వల్ల అవ్వదురా మేము పరిగెట్టలేమురా ఇంకా మేము చూడలేమురా మేము ఇంక తినలేనురా మేము ఇంక ఉండలేనురా ఈ భ్రమ ఏడిస్తే ఏడిసింది మేము పడిపోతాను రా అవన్నీ ఎక్కడికక్కడ బ్రేక్ డౌనే ఎలా పడిపోతున్నాయి కదా రోజంతా అలిసిన మనిషి నిద్రని ఎలా కోరుకుంటాడో అలిసిపోయిన మనిషి మరణాన్ని కోరుకుంటాడు నిద్ర మీకు నిద్ర వద్దా అదేంటండి నిద్రపోతే ఎలాగండి పిచ్చెక్కిపోతామండి మరణించకపోతే కూడా పిచ్చెక్కిపోతారు మరణిస్తేనే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ టొమాటా పండులాగా ఇంకో చోట హాయిగా ఇంకో టమాటా పండు కొత్త టమాటా పండు మరణం అనేది అసలు భయపడకూడదండి అసలు హాయ్ చూశాం కదా మరణం అంటే ఏంటి జన్మకు జన్మకు మధ్య విరామమే మరణం జన్మ కంటిన్యూ అవుతూ ఉంటుంది విరామమే మరణం వేరేం కాదు స్వామీజీ అసలు జన్మ మరణాలే లేకుండా అదే ఇప్పుడు ఈ తంతదంతా అసలు ఈ కంటిన్యూటీ లేకుండా ఈ కనెక్షన్స్ లేకుండా పులిష్టాప్ పెట్టుకోవడమే అందుకని జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత్న కించన ఆ బ్రహ్మ అన్యమైనటువంటిది కించన చూడండి ఏ మాత్రమూ లేదు అంటే మరి స్వామీజీ ఇది అంతా ఇది కల్పన అంటున్నారు మరి ఇక్కడంత అనుభవాలు ఉన్నాయి కదండి వింటున్నాం చూస్తున్నాం అన్ని నేనే అయితే ఈ అనుభవాలన్నీ ఎలా వస్తున్నాయి చూడండి దృశ్యతే భవే తత్వజ్ఞానా బ్రహ్మ సచ్చిదానందేశారంటే జగత్తు బ్రహ్మ రెండు శబ్దాలు తీసుకుని పై శ్లోకంలో జగద్విలక్షణం బ్రహ్మ ్రహ్మణ అన్యత నకించన అంటే ఈ బిచ్చగాడు ఉన్నాడే ఈ బిచ్చగాడు ఎవడో కాదు ఆ చక్కగా రాజటీవీతో కనిపించే వీడే ఆ బిచ్చగాడు కానీ ఈ కంటే వాడు వేరు వాడు బిచ్చగాడా మహా అపర కుబేరుడు ఇలాంటి పాత్రలు పోషించి పోషించి పోషించి ఓ పది కారులు పది బంగ్లాలు ఓ పొలాలు నగ అన్నీ ఉన్నాయి వాడికి మహాకుబేరుడు వాడు ఈ బిచ్చగాడు కాదు కానీ ఈ బిచ్చగాడు వాడికంటే వేరు కాదు ఈ బిచ్చగాడనేది ఏంటి ఈ బిచ్చరికం అనేది ఏంటి పాత్ర ఈ భిక్షరికం అనేది ఏంటి పాత్ర బస్ ఇదొక పాత్ర మాత్రమే కల్పితమైన పాత్ర అలాగని ఇక్కడ మానవుడు అదొక పాత్ర కల్పిత పాత్ర బస్ నిజానికి కల్పిత పాత్రను గనక తొలగించి చూస్తే సచ్చిదానందమద్వయం పరమాత్మ స్థితి పరమాత్మ ఆ స్వరూపమే చైతన్యమే అక్కడుంది కాబట్టి అక్కడ పై శ్లోకంలో ఏకం సత్ బ్రహ్మ సత్యం మిథ్యా అనే సూత్రం ఉందే శంకరులిది అని ప్రతిపాదన చేశారు ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే అయ్యా జగత్తు బ్రహ్మ ఇన్ని రెండు లే ఉండేది ఏకం అద్వితీయం ఎలాగా మనకు ఒక మంత్రముందికించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా అంతర్బిశ్చర్వం వ్యాప్యనారాయణ స్థిత అనంతమవ్యయం కవిగు సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతికాశం హృదయం హృదయం చూడండి ఇక్కడ ఈ మంత్రాన్ని బాగా విచారణ చేయండి కిం జగత్వం ఏమాత్రమైనా కించిత్ ఉన్నా ఈ జగత్తులో ఏమిటది సర్వం దృశ్యతే శృయతేపివా చూడబడేది వినబడేది ఏదైనా సరే సమస్తము కూడా దృశ్యమానములైనవి శబ్దమానములైనవి ప్రకృతి అంటే ఏంటంటే ఐదు రకాలే ప్రకృతి ఏమిటి శబ్ద స్పర్శ రూప రస గంధం అంతే ప్రకృతి ఎందుకు ఆకాశం వాయు అగ్ని నీరు భూమి అయిభూతాలే కానీ ప్రకృతి కూడా ఐదు రకాలే మీరు అనుభవించే ఏ అనుభవమైనా ఈ ఐదు అనుభవాలే అవుతుంది ఆరో అనుభవం లేదు ఈ లోకంలో చూపించండి నాకు ఆరోది ఏదైనా చూసి అనుభవించేదో లేదా శబ్దాల ద్వారా విని అనుభవించేదో లేదు మంచి వాసన ద్వారా వాసన పీల్చుకుని అనుభవించేదో లేదు స్పర్శ ద్వారా స్పృశించి అనుభవించేదో లేదు నాలుక ద్వారా రుచించి అనుభవించేదో తప్ప ఆరో అనుభవాన్ని నాకు చూపించండి లేదు ఈ ఐదు అనుభవాలు దేనివి చెప్పండి దర్శనం దేని యొక్క గుణం అగ్ని అగ్ని వల్ల ఈ ఈ దర్శనం అనేటువంటి ఈ దృశిక్రియ జరుగుతుంది అవునా గంధం దేనిది వాయువు వల్ల వాయు అనేటువంటి పంచభూతాల్లో వాయువు యొక్క తత్వం వల్ల ఈ ఈ ఈ గుణం ఏది ఘ్రాణం ఆఘ్రాణం వాసన పీల్చడం ఈ ఈ సుగంధము అనేటువంటి ఈ వాసన అనేటువంటిది వాయు యొక్క తత్వం చూడడం అనేటువంటిది ఏంటి అగ్ని యొక్క తత్వం ఆ చూడబడే పదార్థం ఏంటి బయట అగ్ని యొక్క తత్వం చూడడం అనే కూడా అగ్ని వలనే జరుగుతుంది అలాగనే పృథివీ యొక్క తత్వం ఏంటి పదార్థాలు రుచి చూస్తున్నామే అన్న పదార్థాలు ఆ రుచి ఏదైతే ఉందో అది పృథివీ యొక్క తత్వం నాలుకలో రుచి ఆ పృథివిది బయట అన్నం పృథివిది కాబట్టి అది పృథివీ తత్వం అలాగనే ఈ రసన ఈ ఈ నాలుకలో ఉన్నటువంటి ఈ జలతత్వం ఉందే ఆ జలతత్వం ఏంటనుకుంటున్నారు నీరు అది నీరుది అలాగనే ఈ ఆకాశం ఉండే శబ్దం శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఇవన్నీ కూడా స్పర్శ పృథివిది రసమేంటి రుచి చూసేదేంటి నీటిది రుచి చూసే శక్తి దేనిది నీటిది స్పృశించే శక్తి దేనిది పృథివిది అలాగనే చూసే శక్తి దేనిది అగ్నిది వాసన పీల్చుకునే శక్తి దేనిది వాయుది శబ్దం యొక్క చూసే శక్తి కంటిది అది అగ్నిది ఇక వినే శక్తి శబ్దం ఏంటి ఆకాశం ఆకాశం వాయు అగ్ని జలం పృథివీ పంచభూతాలు పంచభూతాలే పంచ జ్ఞానేంద్రియాలుగా ఈ పంచ ఇంద్రియాలకి బయట పంచభూతాలు పంచ పంచభూతాలే పంచ విషయాలు పంచభూతాలే శబ్దాది పంచభిరే పంచ పంచమాపు స్వగుణేన బాహ కురంగతంగ పతంగీనాభృంగానర పంచభిరచిత కిం వివేక చూడమని అంటారు కాబట్టి ఈ శబ్దస్పర్శ రూపరస గంధాది పంచ విషయాలున్నాయే ఈ పంచ విషయాలు ప్రకృతిలో ఉన్నాయి ఈ పంచ విషయాల్ని గ్రహించడానికి పంచ ఉన్నాయి ఈ ఇంద్రియాలు విషయాల్ని సేవిస్తూ ఉంటుంది విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష పదిహేను అధ్యాయంలో వస్తుంది కదా ఈ విషయానుపసేవత నేను నేను తింటున్నానని ఏం తినేది వీడు వీడి పిండా కూడా వీడి శ్రాద్ధం వీడేం తింటాడు వీడు నేను తయారు చేసుకున్నాను వీడి తయారు చేసేది ఏంటి అగ్ని మీద ఒక ఒక పదార్థం పెట్టి అది వేడెక్కితే దాని మీద పిండి పోస్తే ఆ పిండి ఎక్కడి నుంచి వచ్చింది మినపప్పు బియ్యం అది ప్రతిభ నుంచి పుట్టింది దాన్ని చెరిగి దాన్ని నీళ్ళల్లో నానబెట్టి దాన్ని మళ్ళీ రుబ్బడానికి ఇంకో పదార్థం తీసుకుని వీడేమైనా రుబ్బాడా ఆ పదార్థం అది రుబ్బింది వీడు ఉరిని తిప్పాడంతే అది కూడా అక్కర్లేదు ఇప్పుడేంటి ఇలా అంటే అదే రుబ్బుకుంటుంది వీడి పనేంటి వీడి కర్తృత్వం ఏం లేదు వీడు ఏమన్నా కర్తృత్వం నేను రుబ్బానండి నువ్వు రుబ్బావా అంటే ఇలా పెట్టి ఇలా ఇలా ఏమన్నా తిప్పావా ఏంటి చేసావు నువ్వు నువ్వేం చేయలేదు కర్తృ తిప్పావు అంతే లేకపోతే ఇలా ఇలా ఇలా అన్నావు సుచ్చేస్తూ ఇలా ఇలా అంటూ ఏర్చున్నావు అంతే వాట్ యుట్ ఫుల్ష్ ఫెలో నువ్వు చేసింది అంటే నీ కర్తృత్వం ఏంటి అంటేనండి మరి నేను ఉండబట్టే కదండి అది నువ్వు ఉన్నావు అంతే ధ్వజస్తంభంలా నిలబడి ఉన్నావు అంతే ద్వారబంధనంలా ఉన్నావు నిలబడి ఉరికినేదాన్ని ముట్టుకుంటున్నావు నేనండి ఎన్ని చేస్తున్నా ఏం చేస్తున్నావు నిలబడున్నావు అంతే చూడండి బట్టలు ఉతుకుతున్నానండి ఇంకొక ఆవిడ ఓహో నీ దుంపదేగా నువ్వు ఉతుకుతున్నావా నీకు బుద్ధి ఏంటండి స్వామి అవన్నీ అంటే సరే బట్టలు నేనే కదండి ఉతికాను నువ్వా నువ్వు ఉతకడం అంటే నీ మీద కొట్టుకుని ఇలాగా ఉతుకు రాయి మీద ఎందుకు కొడతావు అంటేనండి అక్కడ కొడితేనే మురికి పోతున్నా మురికి పోంగుట్టేదేంటి బండరాయి చాకిరాయి అంతేకా ను కాదుగా ను నువ్వేం చేస్తున్నావు ఉస్ ఉస్ ఉస్ అని కొడుతున్నావు నువ్వేం ఉతకలేస్తు అది ఉతికింది పాపం అది దెబ్బ తిని తిని తిని అవి బాబా వీడు నన్ను వదిలిపెట్టేలా లేదని అది ఆ మురికినంతా లాగి అది వదిలిపింది ఉతికింది అది నువ్వేం చేసావు తిప్పావు అంతే ఈ వస్త్రాన్ని ఆ రాయికి అంతే అబ్బాయి ఇంక మీతో మాట్లాడితే ఇంకేం చేసేది ఏముంటుందా అంతే వాస్తవం చెప్తున్నాను నేను కాదా చెప్పండి ఒక ఆయన అన్నాడు ఏమండి నేను టాయిలెట్కి వెళ్ళానండి అన్నాడు వీడిల్లాడా అది లోపల అల్రచేస్తే వెళ్ళి కూర్చున్నాడు అంతే మళ్ళీ బయటకు ఏం చేశారండి టాయిలెట్కి వెళ్ళి వస్తున్నాను అండి వీడిల్లాడా వీడు ఏమీ లేదు నిమిత్త మాత్రం అంతే అది లోపల ఒత్తిడి పెట్టేసింది పరుగులు ఉరుగులు పరుగులు ఏ బాధం తీసాడు తలుపు తీసేళ్ళి కూర్చున్నాడంతే దాని పని అది జరిగింది అక్కడ నేను తిన్నానంటాడేంటి వీడేం తిన్నాడు విరుపుకున్నాడు అది నోట్లో ఇక్కడ పెట్టాడంతే తినింది ఎవరు భోక్తాచ ప్రభురేవచ కర్తృత్వము మనది లేదు భోక్తృత్వము మనది లేదు చెప్పండి మీరు నేను నిద్రపోతున్నానండి అన్నాడు నిద్రపోతున్నాడు వీడు వీడు బస్థాన్ పట్టుకెళ్ళి దాని మీద కుదేశాడు అంతే పోయింది వాడే అసలు నిద్ర వాడు వీడి నిజంగా విచారణ చేస్తూ విచారణ చేస్తూ పోతే అసలు మన కర్తృత్వమే లేదు మన భోక్తృత్వమే లేదు అసలు మనం కర్తలం కాము మనం భోక్తలం కాము వాస్తవాన్ని ఆలోచించండి ఇక నువ్వెవరు ఇక్కడ నువ్వెవరివి అదేనండి మొన్నటి దాకా ఏదో అనుకున్నానండి ఇప్పుడు పోయిందండి అది కూడా ఉన్న కొద్ది హోప్ కూడా పోయిందండి అది పోపు మొన్నటిదాకా హోప్ ఉంది ఇప్పుడు పోపు అయ్యాడు పోపు మొత్తం మొన్నటిదాకా ఇది నాదో ఇదో ఏదో భ్రమో ఏదో ఒకటి పడి ఎడిచానండి ఏదో రకంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఏంటిది ఏమీ కాని అయోమయం అన్నామే అయహామయం ఇప్పుడు ఆ స్థితికి వచ్చాం అక్కర్లేదు ను నువ్వెవరివనంటే శుద్ధ చైతన్య స్వరూపం రా అక్కడ కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు కేవలం దృశ్యతే శ్రూయతే యత్త్ బ్రహ్మణ అన్యత్న తద్భవేత్ ఏదైతే వింటున్నావో శబ్దము ఆ శబ్దం దేనిది ఆకాశం లోపల ఆకాశం యొక్క సూక్ష్మ ఆకాశం ఉంది కనుక ఇంద్రియ రూపంలో ఈ ఆకాశం ఆకాశాన్ని పిలుస్తుంది ఎలా తెలుసా ఇప్పుడు ఇంట్లో మన మన ఇంట్లో కొడుకున్నాడు ఆ దారిలో ఎవర పోతున్నారు రే సోముడిలా రా అన్నాడు వీడు వీడు వాడికి పరిచయం ఉంది కనుక ఆయన పిలుస్తున్నాడు ఇంటికి రప్పిస్తున్నాడు ఆలు ఎవడో కొత్త వాడు అనుకోండి ఇంట్లో వాళ్ళు పిలుస్తారా ఇటు రా అని పిలుస్తారా పట్టించుకోరు రానివ్వరు ఒకవేళ వాడు కొత్తవాడు వచ్చిన తలుపు మరి ఆ కిటికీలో ఎవరు బాబు ఏమిటి నీకేం కావాలని అడుగుతాం అదే తెలిసిన వాడు పోతుంటే ఆకర్షిస్తాం రా పిలుస్తాం అలాగనే ఈ లోపల ఈ చెవి వెనక ఆ ఆకాశము సూక్ష్మ ఆకాశము ఇంద్రియ రూపంలో ఉంది కనుక బయట స్తూల ఆకాశము శబ్దం వ్యాపించుంది కనుక ఈ సూక్ష్మ ఆకాశము చెవి ద్వారా స్థూల ఆకాశాన్ని ఆకర్షిస్తుంది అంతే ఈ చెవి ఏంటి జస్ట్ ఒక గోళకం అలాగనే ఈ కన్నుంది ఈ కన్ను వెనక ఆ అగ్ని సూక్ష్మంగా ఉండడం వల్ల బయట అగ్ని రూపాలు ఈ దృశ్య రూపంలో ఉంది కనుక ఈ దృశ్య రూపంలో ఉన్నటువంటి అగ్నిని ఇంద్రియ రూపంలో ఉన్నటువంటి అగ్ని ఆకర్షిస్తుంది నువ్వేం చెయ్యట్లేదు నువ్వు కళ్ళు తెరిచిపెట్టావు అంత ఏం లేదు ఫినిష్ ఈ రెప్పలు అలా తెరిచున్నాయి అది కూడా నువ్వు తెరిచావా బాగా చూడండి అది నువ్వు తెరిచావా లేదు ఎలాగంటే అప్పుడుప్పుడు ఒక్కొక్కసారి ఈ కళ్ళకలకలు వచ్చినప్పుడు ఈ ఇక్కడంతా పుసి పడుతుంది పట్టినప్పుడు ఈ రెండు రెప్పలు ఇలా అంటుకుపోతావు అప్పుడు చూడండి తెరవండి స్వామి తెరవలేకపోతున్నానండి ఏ నువ్వే కదా తెరుస్తున్నావు రోజు అంటే అలా అనుకున్నానండి ఇప్పుడు నా లేదండి మీరేది ఏదో రకంగా మెల్లగా అప్పుడు వేడి నీళ్లు గోరువెచ్చగా నీళ్లు పట్టుకొచ్చి ఇలా అద్దేమనుకోండి అది గట్టిపడ్డటువంటిదంతా కూడా మళ్ళీ జిగురుతనం వచ్చి విడిపోతుంది కాబట్టి ఆ కూడా మనం తెరవట్లేదండి అసలు రెప్పపాటు పనిచేయురా నువ్వు అంటారే ఆ రెప్పపాటుకు కూడా మన పని చేయట్లేదు రే ఒక రెప్పపాటు కూడా నువ్వు పని చేయట్లేదురా నువ్వు పనికిరావురా రెప్పపాటుకు కూడా పనికిరావు నిజంగా ఆ రెప్పను కింద వేయడానికి పైకి తీయడానికి కూడా మన పని లేదు మన కర్తృత్వం లేదు అది జరుగుతుంది ప్రకృతి అర్థమైంది ఆ గుణ గుణేశు వర్తంతే తి మత్వా అందుకనే ఇక్కడ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి వర్తంత ఇతి గుంతక నాది కాదు లోపల ఆకాశం సూక్ష్మ ఇంద్రియ రూపంలో ఉంది కనుక అది బయటటువంటి శబ్ద రూపంలో ఉండే ఆకాశాన్ని ఆకర్షిస్తుంది ఇప్పుడు లోపల కనుక సూక్ష్మ ఆకాశం ఏదైతే ఇంద్రియ రూపంలో ఉందే శ్రవణేంద్రియ రూపంలో అది డ్యామేజ్ అయిందనుకోండి బయట స్థూల ఆకాశం శబ్ద రూపంలో ఉన్నది లోపలికి ఆకర్షించదు ఇప్పుడు మన ఇంట్లో ఎవడైతే ఎవరైనా సోముడు అని పిలిచాడో వాడు పోయాడు బయటికి ఇంకా అక్కడ సోముడు పోతున్నా మనం పిలుస్తావా నా వాడిని ఆకర్షించేవాడు ఇందులో లేడు ఇంట్లో ఫినిష్ ఎప్పుడైతే వీళ్ళు లేడో బయట వాడు వెళుతున్న ఇంట్లో వాళ్ళు ఎవరు వాడు వెళదానా పట్టించుకోరు ఎవరు చూడరు వీడుంటే వాడిని ఆకర్షిస్తాడు వరి టారా అని పిలుస్తాడు ఎందుకని వీడికి వాడికి సంబంధం అలాగని లోపల ఉన్నటువంటి సూక్ష్మ ఆకాశానికి శ్రవణేంద్రియ రూపంలో ఉండే ఆకాశానికి బయట శబ్ద రూపంలో ఉన్నటువంటి ఆకాశానికి సంబంధం ఉంది కనుక అది ఆకర్షిస్తూ ఉంది అంతేనా కదా కాబట్టి ఇంద్రియాలు ఏవైతే లోపలున్నాయో బయట విషయాలని ఆకర్షిస్తున్నాయంతే నువ్వేం చేయట్లేదు ఇవి కేవలం ఒక గోడలాగుందంతే ఫినిషింగ్ ఏం లేదు ఒకరి ఇంట్లో కూర్చున్నాడు ఏం చేస్తున్నారండి అని అడిగాను ఖాళీని కూర్చున్నాడు ఏమండి బయట సూర్యరశ్మి నుండి లోపలి పంపుతున్నానండి నేను ఇంట్లోను బయట గాలి లోపలికి పంపుతున్నానండి అని కిటికీ దగ్గర కూర్చున్నాడు బాగా చూడండి కిటికీ దగ్గర కూర్చున్నాడు వాడు నువ్వు పంపుతున్నావా నువ్వేం చేయట్లేదు నేను తలుపులు తీయబట్టి కదండి ఆ సూర్యరశ్మి వెళ్తుంది లోపలికి అది తలుపుల తీబట్టి కాదు నువ్వు ముయ్యకుండా ఉంటే సూర్యరశ్మి బాటికి సూర్యరశ్మి వెళుతుంది గాలి బాటికి గాలి వెళ్తుంది నువ్వు అడ్డుకోకుండా ఉండాలంతే ఒక ఆయన కూర్చుని బాగా వేడిగా ఉందండి ఒక విసనకర్ర ఎవరా అన్నారు అంటే గాలి లేదండి విసనకర్ర కావాలండి బాగా ఆలోచించండి ఇలా విసురుతున్నాడు విస అబ్బా ఎంత బాగుందండి విసనకర్ర మంచి గాలి అండి విసనకర్ర గాలిని పుట్టించిందా ఒక్క మాట నాకు చెప్పండి ఏ విసనకర్ర గాలిని పుట్టించదు సత్యం గాలి ఉంది దాని ఏం చేస్తున్నట్టే విసనకర్ర ఆ గాలి మయాని విసనకర్రల్లి ఇలా ఇలా అనడంలో అక్కడ గాలి మనకు తగులుతుంది అంతేష్ విసనకర్ర గాలిని పుట్టించదు గుర్తుపెట్టుకోండి విసనకర్ర గాలిని పుట్టించదు ఆ గాలిని చెరుగుతుంది అటు ఇటు ఇటు అటు కదుపుతుంది కదిపినప్పుడు ఆ గాలి కదలిక వచ్చి మన మీద పడుతుంది అప్పుడు అబ్బా అంట కాబట్టి విసనకర్ర గాలిని పుట్టించదండి ఆల్రెడీ గాలి ఉంది దాన్ని కదుపుతుంది అంతే స్తబ్దతగా ఉన్నదాన్ని కదుపుతుంది ఇలా ఇలా ఇలా ఇలా అనేటప్పుడు ఎలా అయితే పెరుగులో కవ్వం పెట్టి ఇలా ఇలా చిలికితే పెరుగునంతా కదిపి వెన్నను తీసుకొస్తుందో వెన్నను కవ్వం పుట్టి బ ఈ కవ్వం లేకపోతే వెన్న పుట్టదండి అయితే కవ్వం మీకు చేతికిస్తాను వెన్న తీసివ్వండి ఇప్పుడు అంటే ఒట్టి కవ్వం ఇస్తే వెన్న ఎక్కడి నుంచి వస్తుందండి ిన్నెలో వేసిస్తే చిలికిస్తాం వెన్న ఉంటుంది అంటే వెన్న ఎక్కడిది కవ్వందా పెరుగుదా పెరుగుని వెన్న కవ్వంది కాదు కవ్వం ఏం చేసింది ఆ పెరుగుని కదిపింది రాపిడి చేసింది వెన్న ఉత్పత్తి అయింది లోపల వెన్న బయటకు వచ్చింది అలాగే విసనకర్ర గాలిని పుట్టించలేదు ఉన్న గాలిని చెరుగుతుంది అటు ఇటు కదుపు తీసుకుంటుంది దాంట్లో కదలిక తెస్తుంది మన వైపుకు నిడుతుంది అంతే అది మనకు తగలగానే చల్లగా అనిపిస్తుంది అలాగనే నువ్వు ఒక్కటి గుర్తించండి ఇక్కడ నువ్వేం చేయట్లేదు ఇంద్రియాలు విషయాలను ఆకర్షిస్తున్నాయి ఆ విషయాలు లోపలికి తీసుకుంటున్నాయి విషయానుపసేవతే కాబట్టి తత్వజ్ఞానా తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం నాదంటూ ఏమీ లేదు ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలను ఆకర్షిస్తున్నాయి పనులు జరుగుతున్నాయి ఇది కూడా ఒక కల్పన మాత్రమే అయితే మరి ఎలా ఉన్నానండి మరి ఇంద్రియాలి ఈ పని చేస్తున్నాయంటే నేను ఎలా ఉన్నాను సర్వగం సచిదాత్మానం జ్ఞాన చక్షుర్నిరీక్ష్యతే అజ్ఞాన చుర్నీత భాస్వంతం భానుమంధవత్ నేను అనేటువంటి స్పందన ఏదైతే ఉందో వాడు స్పందించిన తర్వాత ఇది ఇది ఇది అని గుర్తిస్తున్నాడు చూడండి ఇది అని ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు వీడేమైపోయాడు వీడు దానికంటే వేరైపోయాడు అంతేనా కాదా ఇప్పుడు ఇక్కడంతా మనం ఉన్నాం ఇప్పుడు కుక్క వచ్చింది ఏముండో ఇది కుక్క అండి అన్నారు అప్పుడు మనందరం ఏమైపోయాం మనుష్యులమైపోయాం వేరైపోయాం ఇది కుక్క అన్నప్పుడు మానవ జాతి వేరు పశుజాతి వేరు అర్థమైందా అంటే ఇది అని ఎప్పుడైతే వచ్చిందో అది భేదం వచ్చింది కాబట్టి భేదం ఎందువల్ల వచ్చింది ఆ నేను అనేవాడు స్పందించడం వల్ల నాది అనేది గుర్తించడం వల్ల ఈ భేదం వచ్చింది నేను నాది అక్కడే భేదం అసలు నేను అనే స్పందన తొలగించి చూడండి శుద్ధ చైతన్య స్థితిలో చూస్తే ఆ నేను అనేది ఒక కల్పన నాది అనేది ఒక కల్పన ఈ ఇంద్రియాలు ఒక కల్పన ఇంద్రియ విషయాలు కల్పన ఇవన్నీ ఒక క్రియ జరుగుతుంది ఆ క్రియని మీరు ఆలోచిస్తే నిజానికి ఆ క్రియ కూడా లేదండి అది కూడా బ్రహ్మమే అది కూడా బ్రహ్మమయమే ఆ క్రియ కూడా బ్రహ్మమయమే అర్థమైందా అందుకనే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అందుకనే ఈ అన్నం తింటున్నామా అన్నం బ్రహ్మ ఆ బ్రహ్మ లోపలికి వెళుతున్నాడా అదొక ధాతువుగా మారుతున్నాడా ధాతు బ్రహ్మ ధాతు ధాతు కూడా బ్రహ్మ ఆ ధాతువే సృష్టి కదా సృష్టికి మూలమేంటి ఆ ధాతు అది బ్రహ్మ ఈ తండ్రి ఏం చేస్తున్నాడు ఈ భర్త ఇతను బ్రహ్మ ఆ అందులో ఉన్న ధాతువు బ్రహ్మ ఆ ధాతువు కారణమైన అన్నము బ్రహ్మ ఇదంతా బ్రహ్మస్వరూపమే ఇతను ఏం చేస్తున్నాడు ఒక యజ్ఞం చేశాడు యజ్ఞగుండంలో ఆ భార్య యొక్క యజ్ఞగుండంలో ఇతను స్వాహ పోశాడు దేని ఆ బ్రహ్మరూ ఆ ధాతురూపంలో ఉండే బ్రహ్మని స్వాహా చేశాడు ఆవిడ యొక్క గర్భమేంటి అది బ్రహ్మ ఆవిడ బ్రహ్మస్వరూపమే ఆ బ్రహ్మ ఈ ఈ ధాతురూపమైన బ్రహ్మను స్వీకరించింది ఏం చేసింది లోపల పెట్టుకుని ఓ బ్రహ్మను బయటికి తీసుకొచ్చిచ్చింది బాస్ ఇదంతా బ్రహ్మమయం ఎంత జీవం ఎంత సజీవమైనటువంటి బ్రహ్మస్వరూపమే అఖండమైంది బ్రహ్మ అన్న రూపంలో బ్రహ్మ దాదు రూపంలో బ్రహ్మ తండ్రి రూపంలో బ్రహ్మ యజ్ఞ బ్రహ్మ ఆ క్రియ రూపంలో యజ్ఞకుండం బ్రహ్మ ఆ యజ్ఞకుండమున్నటువంటి ఆ ఆ స్త్రీమూర్తి కూడా బ్రహ్మ ఆ లోపల జీవుడు ప్రవేశిస్తున్నాడు వాడు ఆ జీవుడు కూడా బ్రహ్మ అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య వ్యాకరవాణి ఆ జీవుడు ప్రవేశించి అక్కడ తన చుట్టూ ఒక పిండాన్ని తయారు చేసుకున్నాడు ఆ పిండము కూడా మాంసపిండం కూడా బ్రహ్మ కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఇవన్నీ ఇంద్రియాలన్నీ కూడా బ్రహ్మ బయటకు వస్తున్నాడు నేను నేను నేను అంటూ ఆస్మత్ప్రత్యమేంటి బ్రహ్మా బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన సమస్తము బ్రహ్మ అవుట్ ప్రాడక్ట్ కూడా బ్రహ్మ ఈ రూపంలో లేకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మ పిండ రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ అది తండ్రి గర్భంలో దాతూగా ఉన్నప్పుడు బ్రహ్మ అది ధాతుగా మారడానికి ముందు అన్న రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఎవరు బ్రహ్మమే అన్నమే బ్రహ్మమైనప్పుడు ఇక్కడున్న మనిషి ఏమైపోతున్నాడు ఇదేంటిది అన్నమే కదా ఇది కూడా అన్నం నుండి వచ్చిందే కదా అన్నాద్భవంతి భూ ఇదేమైపోయింది అక్కడ బ్రహ్మ అందుకనే అహమన్నం అహమన్నం అహమన్నం అంటే నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ అహమన్నాదోహమన్నాదోహమన్నాదహ ఆ అన్నాదుణ్ణి అంటే అన్నా అన్నాన్ని తినేవాణ్ణి అన్నాన్ని కలిగున్నవాణ్ణి ఎవరు నేనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత ఈ దేహ దేహే దేహభృతాం వరహ అది యుగ్నోహమే వాత్ర దేహే దేహభృతం వర ఈ దేహము బ్రహ్మ అన్న రూపమైనటువంటి బ్రహ్మ ఇందులో ఉన్నటువంటి వైశ్వానరుడు బ్రహ్మ బయట నుంచి వేసుకునేటువంటి అన్నము మళ్ళీ బ్రహ్మ దాన్ని అరిగించేవాడు బ్రహ్మ మళ్లీ దాన్ని ధాతుగా మార్చింది ఆ ధాతు రూపం బ్రహ్మ సమస్తము బ్రహ్మ ఆ ధాతు మళ్ళీ స్త్రీ గర్భంలోకి చేరడం ఆ గర్భము బ్రహ్మ ఈ బ్రహ్మ వెళ్ళడం మళ్ళీ బ్రహ్మ రూపాన్ని పొందడం బయటికి వస్తున్నాడు మళ్ళీ బ్రహ్మ బాస్ ఇక్కడ జరిగేదంతా బ్రహ్మక్రియే కాని వేరే క్రియ కాదు బ్రహ్మక్రియ ఇది ఒక యజ్ఞం ఆ యజ్ఞం కనుకనే మనం తరింపజేస్తుంది ఈ సృష్టి మనకిది హేతు అవుతుంది అర్థమైందా ఇది ఒక యజ్ఞం అందుకనే యజ్ఞం యజ్ఞ నుండి వచ్చినటువంటిది ఫలితం ఏంటి సఫలం సుఫలం అలాగని ఇప్పుడు నేను వచ్చాను అని అంటే తల్లి తండ్రి ద్వారా వాళ్ళు యజ్ఞం చేయబట్టి ఆ యజ్ఞ ఫలం నేను అర్థమైందా ఆ యజ్ఞ ఫలం నేను మరి నేను యజ్ఞం నుండి వచ్చాను కనుక పరమాత్మ ప్రసాదం కనుక అందుకనే మనం ఏం పేరు పెడతాం శివప్రసాద్ దుర్గాప్రసాద్ దేవీప్రసాద్ ఉందా శంభుప్రసాద్ హరిప్రసాద్ చూడండి ఏంటి ప్రసాద్ యజ్ఞప్రసాదం అది ఏం శక్తిని కాబట్టి ఇక్కడ సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే ఆ క్రియ జరుగుతుందే యజ్ఞక్రియ ఆ క్రియ కూడా బ్రహ్మ దానికి కర్త ఎవరు బ్రహ్మ అందుకనే ఆ సృష్టి క్రమంలో ఆ భర్త నేను అనుభవిస్తున్నాననే భావన పక్కన పెడితే పరమాత్మ పరమాత్మ భావనతో కనుక ఆ స్త్రీని స్పృశించాడా అక్కడ వచ్చేటువంటి సంతతి కూడా పరమాత్మ స్వరూపమై దేదీప్యమానమైనటువంటి దివ్య సంతతి బయటకు వస్తుంది ఆ స్త్రీ కూడా ఇది నేను అనుభవిస్తున్నాననేటువంటి కామభావన కాకుండా అక్కడ నిష్కామ భావనతో ఈశ్వర భావనతో కనుకుందా అక్కడొచ్చేటువంటి సంతతంతా దివ్యమంగళం అది తరింపజేసేటువంటి తారకులు అవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరు తారకాహ తరింపజేసేటువంటి వాళ్ళు అవుతున్నారు కాబట్టి ఇక్కడ మనం కూడా గుర్తించవలసిన సమస్తము బ్రహ్మమై ఉంది సమస్తం బ్రహ్మమై ఉంది కాదు బ్రహ్మమే ఇక రెండవది లేదు కాబట్టి అజ్ఞాన చక్షురణ అజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు దీన్ని చూడలేదు అన్ని భేదాలుగా చూస్తాడు ఎలాగా భానుం అంధవతు అంటే చక్కగా ప్రకాశించే సూర్యుడు మనం కళ్ళు తెరిస్తే కనిపిస్తున్నాడు కానీ కంటి లేనివాడు ఎలాగైతే ప్రకాశించేటువంటి దివ్య ప్రకాశించే సూర్యుని చూడలేకపోతున్నాడో అలాగనే అజ్ఞానం కలిగిన వాడు కూడా ఈ బ్రహ్మమయమైనటువంటి ఈ స్థితిని బ్రాహ్మీ స్థితిని పొందలేకపోతున్నాడు మరి ఎవరండి దీన్ని పొందుతున్నాడు అనంటే శ్రవణాదిరుదీప్త జ్ఞానాగ్ని పరితాపిన్ముక్త స్వర్ణవద్యోత ఎంత గొప్ప స్థితి అండి ఎవరండి దీన్ని పొందుతున్నాడు అనంటే సద్గురువును ఆశ్రయించి గురువు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆ శుశ్రూష చేస్తూ గురువు యొక్క ముఖం నుండి ఆ శ్రవణము పొంది ఆ శృత వాక్యాలను ఎవడైతే మననం చేసి ఆ మంతిత వాక్యాలని మళ్ళీ నిదిధ్యాసన చేసి శ్రవణ మనన నిదిధ్యాసన ద్వారా తద్బ్రహ్మేత్ త్యవధార ఏత్ తద్బ్రహ్మేత్ ముందు శ్లోకాలు ఉన్నాయి కదా దాన్ని అలా అవధారణ చేస్తూ ఎవడైతే తన స్వరూపస్థితిని పొంది అపరోక్షానుభూతిని పొందారో చూడండి ఎవడంటే మీకు ఇక్కడే కలగాలండి ఎప్పుడో నేను వెళ్ళిపోయిన తర్వాత ముప్పై ఒకటి కలిగినా ప్పుడే కలగాలి అందుకే చెప్తున్నాను ఆ నిరంతరం ఆ లోపల ఒక్కసారి ఆ అహం అహం అనే స్పందన ఏదైతే పడిపోతుందో అక్కడ మిగిలేది సాక్షి చైతన్యం మాత్రమే ఆత్మచైతన్యమే ఆ పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మ స్వరూపమై నిండి నిబుడీకృతమై ఉన్నాను ఆ స్వరూపంలో దేహము లేదు ఇదే లేదు ప్రకృతి లేదా ఏదీ లేదు నిత్య నూతన చైతన్యమై ప్రకాశిస్తున్నా ఆ ప్రకాశంలో నేను అనే ఒక స్పందన ఆ స్పందన వచ్చిన తర్వాత మనోబుద్ధులన్నీ విచ్చుకుంటున్నాయి ప్రాణము ఇంద్రియాలు దేహము ఆ రూపము ఇది నాది అనే పరిమితము అదుగు అది భార్య అది భర్త అది పిల్లలు అది ఇళ్ళు ఈ భావాలు ఈ భేదాలన్నీ వస్తున్నాయి అసలు ఈ భేదాలన్నిటికీ మూల కారణం ఎవరు నేను ఆ నేను అనేవాడెవడు కల్పన ఆ కల్పన వల్ల ఈ కల్పనలన్నీ కూడా నిలబడుతున్నాయి ఆ కల్పన ఆ ఒక్క కల్పన వల్ల ఆ మూల తలంపు ఏదైతే ఉందో నేను నేను అనేటువంటి ఆ మూల తలంపు ఆ కల్పన అదే కనుక పడిపోయిందనుకోండి ఇవేవీ ఉండవు ఇంకా అర్థమైందా ఆ మూల తలంపు పడిపోతేవేమీ ఉండదు కారణాపాయే కార్యాపాయ అన్నిటికీ కారణమేంటి మూల కారణం ఎవ్వడు ఆ నేను ఆ నేను పడిపోతే సర్వము తానైని తానైన సర్వము తానైపోయింది ఇక సర్వము లేదు ఎందుకని సర్వం అని ఎందుకు అంటున్నాం ఇది అది ఈ భావాలు ఉన్నాయి కనుక ఇదంతా అంటున్నాం అవునా ఈ గిన్నెలో పాలు పెట్టాం ఆ గిన్నెలో పాలు పెట్టాం ఈ పెద్ద గిన్నె ఈ చిన్న గిన్నె అది గ్లాసు ఏయ్ పెద్ద గిన్నెలో పాలు తీసుకురాక చిన్న గిన్నెలో పాలు పట్టరా పట్టుకుచ్చాడు ఇప్పుడు కొంతసేపోయింది ఏ ఇందాక అక్కడ పెట్టా పెద్ద గిన్నెలో పాలు ఇలా పట్టరా అన్నారు మర్చిపోయి గ్లాసులో కూడా పాలు ఉండాలి పట్టరా అన్నారు ఇప్పుడు ఈ మూడింటిని తీసి ఒక దాంట్లో పోసారు ఇప్పుడు ఏమైపోయింది సర్వం ఏకమైంది సర్వం ఏకమైందా ఇప్పుడు అయిందా ఎప్పుడూ ఏకమే ఆ ఉపాధుల వల్ల చిన్న పాత్ర చిన్న చిన్న పాలు అది పెద్ద పాలు అది గ్లాసు పాలు హ్లాసు పాలు చిన్న పాలు పెద్ద పాలు కాదురా నీ లోపాలు ఏంటి ఇది లోపాలు ఇన్ని గ్లాసు పాలు చిన్న పాలు పెద్ద పాలు లేవు పాలు ఒక్కటే ఒక్కటే కానీ ఉపాధుల వల్ల అలా అనిపిస్తుంది ఈ ఉపాధులన్నీ కూడా ఎప్పుడైతే పడిపోతుందో ఎవడు మేలుకోవడం ఎవడు స్పందించడం వల్ల ఈ భేదాలన్నీ వస్తున్నాయో ఆ స్పందించేటువంటి అహం మూల తలంపుని విచారణ చేసి దాని పట్ల మననం చేసి దాన్ని నిధిధ్యాసంలో నిలుపుకుని ఆ నేను అనేటువంటిది కూడా ఆ నేను రెండు అక్షరాలని దాటితే చూడండి నేను ఇదొక తలుపు నే ను ఇక్కడ ఏం చేయాలి మనం నే అనే తలుపుని తీసేయండి ను అనే తలుపుని తీసేయండి నేను కనిపిస్తున్నానలేనా ఇప్పుడు నేను నేనుగా కనిపిస్తున్నాను నే అక్షరము ను అనే అక్షరము నన్ను చూపించట్లేదు నా దర్శనం మీకు అవ్వట్లేదు ఇలా ఉంది ఇప్పుడు ఏం చేశారు నే అనే ఒక అక్షరాన్ని నువ్వు అనే రెండో అక్షరాన్ని తొలగించారు ఇప్పుడు నేను స్వచ్ఛంగా కనిపిస్తున్నాను అలాగనే లోపల కూడా ఆ నేను అనే రెండు అక్షరాల్ని పట్టుకుని విచారణ చేస్తే ఆ రెండు అక్షరాలు తొలగిపోతే ఆ సాక్షరం అవుతుంది అక్షరం బ్రహ్మపరమం ఆ అక్షరస్థితికి వెళ్తున్నాం ఎలాగా శ్రవణ మనన నిధిధ్యాసనాది విహి ఉద్దీప్త జ్ఞానాగ్ని పరితాపిత లోపల ఆ పుడుతుంది శ్రవణ మనన నిధిధ్యాసన వల్ల ఏమగ్ని జ్ఞానాగ్ని ఎలాగైతే బంగారం ఉంది అది కొద్దిగా రాగేది కలిపింది ముద్ద దాన్ని నిప్పులో పడేస్తే ఆ కలపడం ఏదైతే ఉందో కల్తీ అయిందంతా విరిగిపోయి కరిగిపోయి బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒట్టి జ్ఞానం ఒట్టి ఒట్టి బంగారం ఉంటుంది ఆ బంగారం ఎలా ప్రకాశిస్తుందండి చెప్పండి బా ఏంటండి కంసాలి గారు ఎంత ప్రకాశంగా ఉందండి ఈ బంగారం ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందండి ఈ బంగారం మీరేనండి అంటే వాడంట నేనేం చేయలేదయ్యా నేను బంగారానికి ప్రకాశం తెచ్చిపెట్టానా అది స్వయంగా ప్రకాశిస్తుంది ఆ బంగారం దానివన్నే దానిది నేను వన్నీ తెచ్చి పెట్టలేను నేనేం చేశాను ఆ కల్తీని తొలగించానంతే అలాగనే ఇక్కడ కూడా ఆ అగ్నిలో పడ్డ బంగారం ఎలాగైతే తన వన్యను తను చూపిస్తుందో తన యథార్థాన్ని తను చూపిస్తుందో ఆ కల్తీని పొడగొట్టు పోగొట్టుకుంటుందో అలాగనే శ్రవణ మనన నిధిధ్యాసనాది బిహి ఉద్దీప్త జ్ఞానాగ్ని పరితాపిత అంటే అక్కడ లోపల ఆ శ్రవణ మనన నిధిధ్యాసన వల్ల ఉత్పత్తి ఆ జ్ఞానాగ్నిలో నే ను అనే రెండక్షరాలు పడిపోయి కాలిపోతే నిజస్వ రూపం అక్కడ బోధపడుతుంది ఆ నిజస్వరూపం అక్కడ లేదు కాదు ఉన్నదే ఆ నేను అనే రెండు అక్షరాలు ఆ స్పందన వల్ల అన్ని కల్పనలన్నీ వాస్తవంగా కూర్చున్నాయి అన్ని భేదాలన్నీ సత్యంగా భాషిస్తున్నాయి అవన్నీ ఇప్పుడు కొట్టిపాడేసింది మరి ఇప్పుడు ఏమవుతుందండి హృదాకాశోదితో హ్యాత్మా బోధభాను సర్వ్యాపీ సర్వధారీ ాతి భాసయతేఖిలం చూడండి లోపల ప్రకాశించేటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఒక్కసారి ఆ చైతన్యానికి మనం కూడా ఏం చేస్తామంటే కర్పూరం పెట్టి యజ్ఞం చేసేటప్పుడు కర్పూరం పెడతాం పైనంతా చిదుగులు ఇలా ఇలా ఇలా ఇలా వెలిగించేటప్పుడు ఏం చేస్తాం తెలుసండి అగ్గిపుల్ల తీసుకెళ్లి ఆ కర్పూరం మీద పెడతాం ఈ ఈ మీద పెడతాం పెట్టినా ఇది అంటుకుంటాయా అంటుకోదు అంటుకునేదేమో కింద ఉంది అంటుకోనివన్నీ పైన ఉన్నాయి కానీ ఆ కర్పూరం వెలిగిన తర్వాత ఇవన్నీ వెలగడం మొదలవుతుంది అంటుకుంటాయి బాగా చూడండి ఇప్పుడు ఆ కర్పూరం ఎక్కడుంది లోపలుంది అంతరంగా అంతరంలో ఉంది కర్పూరం పైన పెట్టి వెలిగిస్తారా పైన పెట్టి వెలిగిస్తే ఇవన్నీ కాలవు అందుకనే లోపల జ్ఞానం కావాలి జ్ఞానాజ్ఞి ఎక్కడ పెట్టుకోవాలి లోపల పెట్టుకుంటే ఈ ఈ కట్టెలన్నీ సమిధలన్నీ కాలిపోతాయి ఏ సమిదలు మనస్సనే ఒక సమిధ బుద్ధి ఒక సమిధ ఇంద్రియాలనే సమిదలు దేహమనే అనే ప్రాణమనే సమిధ ఈ జడాలన్ని కాలిపోతాయి భస్మమైపోతుంది జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా కాబట్టి అక్కడ అగ్నిహోత్రం వెలిగించాలి అని అంటే చిదుగులన్నీ పైన పెడతాం సమిధులన్నీ ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా పేర్చుకుంటూ వస్తాం ఇలా ఒక గోపురంలా పేరుస్తాం కర్పూరం ఎక్కడ పెడతారు కింద ఉంటుంది అలాగని ఇక్కడ కూడా జ్ఞానాగ్ని కనుక అంతరాంతరంలో స్పృశించి ఆ నేను అనేటువంటి మూల తలంపుని కనుక జ్ఞానం ముట్టుకొని దాన్ని ఛేదించిందా ఇక ఆత్మప్రకాశంలో ఇవన్నీ కాలిపోయాయి లేవి ఇంకా దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా సమిదల్లాగా భస్మసాత్ కురితే తధ ఆ జడచేతనాలన్నీ పడిపోయాయి ఇక్కడేంటి నిత్య చైతన్య ప్రకాశమే వెలుగొందుతున్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను సర్వవ్యాపి సర్వాత్ సర్వధారి సర్వవ్యాపి ఇప్పుడు ఏమైందనంటే ఇంతకుముందు ఆత్మ అండి ఇందులోనే ఉంది అనుకున్నానండి ఎప్పుడైతే ఇదంతా కాలిపోయిందో అదంతా ఏకమైపోయిందో సమస్తము సర్వధారి నేను ఈ దేహదారిని కాదు నేనెవరినిప్పుడు సర్వధారి ఈ జగత్తునే ధరించున్నాను అర్థమైందా ఇంతవరకు నేను దేహదారి అనుకున్నాను ఇక్కడ శంకర్లు అంటున్నారు చిచి ఇదే కాదురా సమస్త దేహాల్ని ధరించున్నవాడు సమస్త సృష్టి నీ మీదే ధరింపబడుంది కాబట్టి నువ్వెవరివి సాక్షి చేత విలక్షణ నీకు దీంతో సంబంధం లేదు భాతి భాసయ్యతే అఖిలం అఖిలం భాషయతే వాడు ప్రకాశిస్తూ సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అర్థమైందా ఎలా ఉంటుందండి ఆ స్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మస్థితి ఎలా ఉంటుంది అంటే ఆత్మ జ్ఞానం కలిగి ఉన్నటువంటి పరమాత్మ తత్వైక్యానుసంధానం కలిగినటువంటి ఆ జీవన్ముక్తుడి యొక్క స్థితిని ఈ అరవై ఎనిమిదో శ్లోకంలో చెప్తున్నారాయణ దిగ్దేశనపేక్ష్యర్వం సీతాదిహృత్యుఖం నిరంజనం యస్వాత్మతీర్థం భజతే వినిష్క్రియ సవగతో మృతో భవే దిగ్ దేశాది అనపేక్ష్య సర్వం అంటే ఇక్కడ ఏమైపోతున్నాయంటే ఈ భేదాలన్నీ ఎందుకు వచ్చాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయవ్యం నైరుతి ఎక్కడ చెప్పండి ఇది ఒక్క సూర్యకిరణాలని పట్టుకుని ఈ దిక్కులన్నిటినీ పెడుతున్నా అవునా సూర్యుడికి ఏమన్నా దిక్కులుండే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడండి రాంగ్ సార్ తూర్పు మనం అనుకుంటున్నాం సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడా సూర్యుడికి ఏమైనా తూర్పు పడమరలు ఉన్నాయా చెప్పండి ఒక్క మాట సూర్యుడు తూర్పునది ఈస్తాడా లేదు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు దిక్కులన్నీ మనం పెట్టుకుంటున్నాం ఇలా గీసుకుని ఇలా గీసుకుని ఇది పెట్టి ఆ కంపాస్ పెట్టి నార్త్ అని పెడుతున్నాం సూర్యుడు తూర్పున ఉదయించుడు పడమరా ఉదయించుడు దక్షిణం కాదు ఉత్తరం కాదు భూమిలో ఉన్నవాడికి తూర్పు పడమరా ఉత్తరం దక్షిణం కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళిన వాడికి సూర్యస్థితిని పొందిన వాడికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటువంటి దిక్కులు లేవు అంటే ఏ ఎల్లలు లేవు ఏ పరిధులు లేవు దిక్కు లేని స్థితి అంటే ఏ దిక్కులు లేనటువంటి ఆ నిర్దిశ సూర్యస్థాయికి వెళ్ళి చూడండి అక్కడ ఏ దిక్కులు లేవు భూమిలో ఉంటేనే దిక్కులు అంటే దానికి వేరుగా ఉంటే దిక్కులు అక్కడికి వెళ్ళండి సూర్యుడికి ఏమన్నా దిక్కుందా ఏ దిక్కు లేదు సమస్త దిక్కుల్ని కూడా ప్రకాశింపజేసేవాడు అసలు దిక్కు లేదు దిశాపతి అంటారు సూర్యుణ్ణి దిశాపతి కూడా కాదు ఎక్కడ దిశాపతి కాదు నిశాపతి కాదు వాడెవడు ఏ దిశలు లేనివాడు ఏ దిక్కులు లేనివాడు ఏ పరిధులు లేనివాడు కాబట్టి ఈ దిక్కులు ఈ దిశలన్నీ కూడా భేదమున్నంత వరకు నేను అనేటువంటి వాడు స్పందిస్తే ఇది వేరు చేస్తుంది ఆ నేను అనే స్పందన కూడా కల్పనని గుర్తిస్తే ఆ నేను అనే ఏమండి ఇప్పుడు గుర్తించాను స్వామీజీ గుర్తించిన తర్వాత వాడు ఉండడానికి ఇంకా నేను స్పందన ఉంటుంది కానీ ఆ స్పందనకి విలువ లేదు ఒక్కసారి ఆ ఎరుకలో ఆ చైతన్య స్థితిలో మీరు నిలబడిన తర్వాత ఆ స్థితిని మీరైన తర్వాత నిలబడ్డం కాదు ఆ స్థితే మీరైన తర్వాత మీరే ఆ స్థితిని పొందుతున్న సమయంలో నేను అనే స్పందన ఉంటుంది కానీ దానికి విలువ లేదు ఎలాగా శాస్త్రం అంటుంది దగ్ధబీజవత్ మీకు ఒక మామిడి టెంక పట్టుకొచ్చిచ్చాను అది మీరు పెరట్లో వేసుకున్నారు బాగా చాలా మంచి చెట్టు వచ్చింది మళ్ళీ వచ్చారు మీ ఇంట్లో ఆ చెట్టు బాగుందండి అన్నాను బాగుందండి చాలా బాగుంది మంచి మంచి పళ్ళిస్తున్నా అన్నారు ఇప్పుడు మీకు ఇంకో టెంక్ ఇస్తాను వేయండి అన్నాను ఆ ట్యాంక్ ఇచ్చాను ఏం చేశాను ఓ రెండు రోజులు శుభ్రంగా పుయ్యిలో వేసి బొగ్గుల్లో వేసి దాన్ని బాగా కాల్చి వేడి చేసి బాగా చక్కగా పెట్టి ఇచ్చాను వాడికి ఇది పట్టుకెళ్ళి వేశాడు రావడమే లేదు ఇది బీజమే కానీ ఎన్ని సంవత్సరాలైనా చెట్టు రావట్లేదు దానికి పునర్జన్మ లేదు ఎందుకని దగ్ధబీజవత్ కాలిపోయింది జ్ఞానమనేటువంటి అగ్నిలో పడ్డటువంటి ఆ నేను కూడా ఎప్పుడైతే ఆ నే ను రెండక్షరాలు పడిపోయాయో ఆ తర్వాత మళ్లీ రెండక్షరాలు కలిసిన దానికి విలువ లేదు మళ్లీ పునర్జన్మకి పునరుక్తికి లేదు అవకాశం లేదు కాబట్టి ఇక్కడ శీతాదిహృత్య సుఖం నిరంజనం శీత శీతలము ఉష్ణము సుఖము దుఃఖము రాగము ద్వేషము ఇవన్నీ ఇచ్ఛాద్వేష ఈ ఈ సంఘాత చేతనాద్రితి ఈ సంఘాతాలన్నీ కూడా కార్యకరణ సంఘాతాలు ద్వంద్వాలన్నీ వాడిని అంటదు ఇవన్నీ కేవలం జస్ట్ కల్పనలు మాత్రమే యస్వాత్మ స్వాత్మతీర్థం భజతే వినిష్క్రియ ఎవడైతే స్వాత్మ స్వరూపాన్ని భజతే విందతి ఎవడైతే ఆ స్వరూప స్థితిని భజతే అంటే భజన చేస్తాడని కాదు ఆత్మోహం ఆత్మోహం బ్రహ్మోహం మరి ఇదొక పెద్ద భజన నాకు అది ఇష్టం లేదు సచ్చిదానందోహం సచ్చిదానందోహం ఇప్పుడు పరిపూర్ణానందంటే నాకు తెలియలేదు నాకేదో బుర పిచ్చిపోయింది పాడైపోయింది నాకు పరిపూర్ణాన్ని తెలియట్లేదు ఎవరు నువ్వే పరిపూర్ణానంద అన్నారు ఒక ఆయన అన్నారు పరిపూర్ణానందోహం పరిపూర్ణ ఆనందోహం ఓ రోడ్లో వెళ్ళి చెరతలు ఎత్తేసి పరిపూర్ణానందోహం పరిపూర్ణ ఆపాడు ఏంట ఏం చేస్తున్నావు ఏంటండి నేను పరిపూర్ణానంద నటండి నేను పరిపూర్ణానంద నట అయితే అది నాకు తెలియట్లేదండి అందుకే భజన చేస్తున్నాను పిచ్చేదవా ఇలాగ చెడతలెట్టుకుని ఎన్ని దేశాలు తిరిగినా నీకు తెలీదు అది గుర్తించేది అంతేగాని చెడతలెట్టుకుని పరిపూర్ణానందోహం పరిపూర్ణానందోహం ఇదేంట్రా ఇది అలాగనే ఇది కూడా పోని ఇప్పుడు హరే రామరే కృష్ణారే అంటే పోనీ ఏదో ఏదో భజన చేస్తున్నాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ పిచ్చి వల్ల రా ఇది ఏంటి రా ఇది ఏంటి ఇది భజన చేయడానిక ఇది కాదు ఎస్వాత్మతీర్థం భజతే వినిష్క్రియ నోటితో భజన చేసేది కాదు చేత్తో కాదు ఎందుకని ఎతో నివర్తంతే అప్రాప్యమనస ఆనందం బ్రహ్మణో వివాిభేతి క్చేతి ఏతవ తపతిమహం సాధునా కరవంహం పాపమకరవమి సయం విద్తే ఆత్మానగ్ స్పృణుతే ఉభేహ్యేషయే ఆత్మానగ్ స్పృణుతేం వేద సహనావవతు సహనావతు సహనౌన శాంతి ఉపనిషద్ ఎక్కడికైతే తీసుకెళ్లి మనల్ని దేహేంద్రియ మనోబుద్ధులు ఇంద్రియాలు కార్యకరణ సంఘాతాలన్నింటినీ తొలగించి అహమనేటువంటి ఆ నేననే రెండు అక్షరాల్ని కూడా చేసి ఆ స్వరూప స్థితిలో కూర్చోబెట్టిన తర్వాత ఆ స్థితిని పొందిన తర్వాత ఇక ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క చేష్టలేవు లేనప్పుడు ఇంకేంటి భజన శబ్దం ఏంటి వినిష్క్రియ భజన అంటే భజన చేస్తావు అనుమానం వచ్చి ఏం చేశారు వినిష్క్రియ అంటే క్రియారహితమైనటువంటి భజన చేత్తో చేసేది కాదు నోటితో చెప్పేది కాదు కాళ్ళతో గెంతేది కాదు మనసుతో కాదు ఏమిటి వినిష్క్రియ నైష్కర్మ్య సిద్ధి అంటే క్రియారహితమైనటువంటి నైష్కర్మ్య స్థితి అపరోక్ష అనుభూతి అక్కడ నిలబడున్నటువంటి వ్యక్తికి ఇవేవీ లేవు ఎలా ఉంటాడు స సర్వవిత్ సర్వగత అమృత భవే అమృత నమృత ఈ మరణించేటువంటి జన్మ మరణ రూపాలైనటువంటి సంసారం నుంచి తరింపజేస్తున్నాడు తరింపబడుతున్నాడు తరించి ఆ స్వాత్మానంద స్థితిని పొందుతున్నాడు ఆ నిర్గుణ నిష్కల్మసమైనటువంటి నిష్క్రియా స్వరూపమైనటువంటి చైతన్య స్థితిలో ఉంటున్నాడు వాడు అమృత నిత్యముక్త ఎక్కడ ఆ నే నో ఆ రెండక్షరాలని కాల్చి ఆ తలుపులు తెరిచి దాన్ని విరిచినటువంటి వాడు ఏ స్వరూప స్థితిలో అయితే ఆ అఖండ చైతన్యంలో ప్రవేశించాడో ఇక వాడికి యద్గత్వానని వర్తంతే మమశో జీవలకే జీవభూత సనాతన మనషానీంద్రియాన్ని ప్రకృతిస్థాన్ని కర్షతి శరీరం ఎదవాప్నోతి ఎాప్యుత్క్రామతీశ్వర గృహీత్వై తా సంయాతి వాయుర్గంధాని వాసయా శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనంఘ్రాణమే అనిష్టాయ మనశ్చాయ విషయానుపసేవే ఉత్క్రామంతం స్థితం వాటి భుంజానం వాతాం విమూఢా నానుపశ్యశ్యుషా అయిపోయింది ఉపదేశమంతా అంటే ఏ అఖండ చైతన్యంలో నేను అనేది ఒకటి వచ్చిందో అదే అంటున్నాడు కృష్ణుడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన ఆ చైతన్యంలో నేను అనేది వచ్చిందే అదే మా మా అంశం మమ అంశ నా అంశం నేను వాడు స్పందించాడు వాడు ఊరుకున్నాడా జీవభూత సనాతన వీడు ఏం చేశాడు మనహ ప్రకృతి స్థానికర్షతి ఈ ప్రకృతిని అంతా ఇప్పుడు సిద్ధం చేసుకున్నాడు దేహేంద్రియ మనోబుద్ధులు ప్రాణం అన్నింటినీ రెడీ చేసుకున్నాడు వీడు చేసుకుని ఇంకా వేట మొదలెట్టాడు ఎలాగా శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ విషయానుపసేవతే ఈ విషయాలను ఉపసేవన చేస్తున్నాడు వాడు తింటున్నాడు అక్కడికి వెళ్తున్నాడు అని అనుభవిస్తున్నాడు ఈ వేటాడినటువంటి రాజుగారు ఆ పరివారాలని ఆ రథాలని గుర్రాలన్నింటినీ వేటాడి వేటాడి వేటాడి వేటాడి అంతా అయిన తర్వాత ఆఖరికి వచ్చి గుర్రాలు రథాలు పరివారం మనుషులు కత్తి బల్యం తన కిరీటం తన పక్కన పడేసి తాను నిర్లిప్తంగా ఎలా పడున్నాడో అలాగని నేననేవాడు కూడా ఆ నా యొక్క అంశ అది లేస్తుంది అది మొత్తం ప్రకృతిలో కార్యాలు చేస్తుంది అలిసిపోతుంది మళ్ళీ అన్నిటినీ ఎక్కడ దక్కడ పడేసి తాను పడిపోతుంది ఇది జరిగే ప్రక్రియ కాబట్టి నువ్వు ఆ నేనుగా అనేటువంటి ఆ మిస్టర్ నేను నువ్వు కాదు నీ అంశ మాత్రమే అది ఆ స్థితిని ఎవడైతే పొందాడో వాడు తరింపబడుతున్నాడు ఆ స్థితి బ్రాహ్మీ స్థితి ఆ స్థితే మీరు ఆ స్థితే నేను కాబట్టి నాకు మీకు ఇక ఏ భేదం లేదు కాబట్టి సహనావవతు సహనౌ భునక్తు సహ కరవావహై, తేజస్వినౌ అధీతమస్తు మావిద్విషావహై శాంతి శాంతి శాంతి కాబట్టి ఇక్కడ ఆ దేహం కూడా మన మధ్య ఆ వ్యవధి లేదు ఆ ఉపాధి లేదు మనోభేదం లేదు కాబట్టి స్వామి శిష్యుడు గురువు లేదు న గురువు నైవ శిష్య లోపల గురువు అనవాడవుడు నేను అదేంటి మమ అంశ బయట శిష్యుడు అన్నవాడెవడు మామ అంశ అన్ని అంశములే అన్ని కల్పనలే కాబట్టి నా గురు నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం శివోహం శివోహం బస్ అంత పరిపూర్ణ స్వరూపం అఖండమైన స్వరూపం అద్వితీయమైన స్వరూపం దీంట్లో ఖండన లేదు ఒకవేళ ఖండన ఉంది అనంటే ఒక భేదం ఉందనంటే అదేంటి కల్పన బస్ మిథ్యా కల్పన అదేంటి దానివల్ల ఏమి ఇబ్బంది లేదు ఇక నేను ఆ బుద్ధి ఇంద్రియాలు హాయిగా వాడుకోండి చక్కగా ఉపయోగించుకోండి వాడికి ఉపయోగపడినవ్వండి ఇబ్బంది లేదు హాయిగా ఉపయోగపడినండి హాయిగా ఉండండి ఒక భార్యగా మీ ధర్మం భర్తగా మీ ధర్మం తల్లిదండ్రిగా మీ ధర్మాలు ఆ పాత్రలు నడవనివ్వండి మీరెవరూ కేవలం అలా అలుప్ తదురుకు సమస్తాన్ని విసర్జించి అన్నిటికీ ఆవతల చేరున్నటువంటి వాడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కిన్నవ్వలనెవ్వండు ఏకాకృతినే వెలుగొందు వాడు ఆ స్వరూపం మీరు దాని నుంచి పతనం చెందకండి ఆ శ్రవణ మనన నిదిధ్యాసల్ని నిరంతరం చేస్తూ ఆ అంతర్ముఖ వృత్తులే అలా ఉండండి మళ్ళీ కింద స్థాయికి కాదు అలా ఊర్ధ్వగతికి ఆ ఊర్ధ్వస్థితికి అలా వెళ్ళండి ఆ స్థితిని ఆ పరమాత్మ ఆ జగదీశ్వరుడు మీ అందరికీ కల్పించాలని ఆ పరబ్రహ్మ స్వరూపమై అందరు విరాజిల్లాలని అందరం ఆ తత్వంలో సమస్థితిని పొంది అందరం ఆ బ్రాహ్మీస్థితిని పొంది ధరించాలని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత